దేవిని పరిశుద్ధ నామానికి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను సాయంకాల సమయంలో మరి దేవుడు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి దేవి నామానికి మహిమ కలుగును గాక మరి హృదయకాల సమయం నుంచి దేవుడు మనల్ని కాచి కాపాడి మన రాకపోకల తోడ ఉండి నడిపించి మరి మన సజీవ లెక్కలో ఉంచినందుకు ఆయన నామానికి స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను కుడి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు మరి దేవుడు మనలందరినీ జీవించిన గాక కృప గల ప్రభ పరిశుద్ధాత్మ తండ్రి గొప్ప దేవ ఆశ్చర్యకాలం జరిగించిన ఎస్ఐ ఇక సాయంత్రకాల సమయం మందు ప్రభ మీరు ఇచ్చిన ఇక సమయం కొరకు మీకు వందనాలు దినమంతా ప్రభ మమ్మల్ని మీరు కాచి కాపాడి నడిపించిన విధానం కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి మహిమలో ప్రభ నా తండ్రి నివసించిన దేవుడవు ప్రభ మా మధ్యలోకి మీరు దిగి వచ్చిన దేవుడు ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం మీక యొక్క ఘనమైన కార్యంలో ఆశ్చర్యమైన కార్యంలో చోచటకు ప్రభ మాకు ఇచ్చినటువంటి ధన్యత కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఎంతమందికో లేని యొక్క ప్రభ మాకు ఇచ్చిన తండ్రి గొప్ప దేవుడు మా పట్ల అతని కార్యలు జరిగించేవాడు మా ప్రార్థనలు ఆలకించి దేవుడవు నీకు మదనాలు చెల్లిస్తున్నాం నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు అని వేల దూతల చేత పోగడబడుచిన నాయస్సయ నతని నామమును పరిశుద్ధపరచబడును గాక ప్రభాన తండ్రి ఈ రాత్రికాల సమయం ఉంది నా ప్రభ ఈ విధంగా మేము కూడుకుంటకు ప్రభ మీరు ఇచ్చిన సమయం కొరకే మీకు మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాం రానియన బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం వచ్చిన బిడ్డలందరినీ కూడా ప్రభనతని మీరు సిద్ధపరచండి ప్రభని వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభా మమ్మల్ని ప్రభా ఆయతపరచండి సిద్ధపరచండి ప్రభానా తండ్రి ప్రభ ఏం తెలియదు ప్రభ మేము తెలుసుకోవటకు ప్రభ మరి నా తండ్రిని ఇంకా ఎన్నో మర్మములు వేల మర్మములు ప్రభా ప్రవచనాలు ఉన్నాయి నాయన ప్రతి మాకు తెలియజేయండి ప్రభ ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి ప్రతి ఒక్కరిని ప్రత్యేక రీతిగా మీరు దర్శించండి దీవించండి ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్న దేవుడును జీవం విన దేవుడును ఇక వినటకు ప్రభా ప్రతి ఒక్క బిడ్డను నడిపించమని ప్రార్థిస్తున్నాం ఇక రికార్డింగ్స్ ద్వారా ప్రభ మరి ఎంతో మంది మేలు పొందునట్లు ప్రభాపగల నీకు కార్యలను ప్రభ మా జీవితాలలో జరిగించమని ప్రభ నీక ప్రతిశుద్ధమైన కార్యములను మేము చూచుటకు ప్రభ మా కన్నులను తెరవమని ప్రార్థిస్తున్నాం నా విమోచకుడు సజీవుడమైన ఎస్సయ్యా నతలి ప్రభ నువ్వు సజీవులలో ప్రభ నచే ప్రథముడో ప్రధాన యాజకుడమైన ఎస్సఐ నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభనత నీ యొక్క పునరుద్ధాన శక్తి చేత ప్రత్యేక మిరు బలపరచండి దీవించండి ఆశ్రదించండి ఈ సాయంత్ర కాల సమయం ఉంది ప్రభ ప్రతి కార్యంలో ప్రభనతను మహిమ చూసినట్లు ప్రభ పరిశుద్ధమైన కార్యంలో ప్రభ నా తండ్రి తెలియజేయమని ప్రార్థిస్తున్నాము సమస్తంలో ఘనత మహిమ ప్రభావంలు మీకే చెల్లిస్తూ ఏసయ శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి థ్యాంక్ యూ చంద్రశేఖర్ అన్న మీరు పాట లేచినాడు రా సమాధి గెలిచినాడురా లేచినాడు రా సమాధి గెలిచినాడురా లేతునని తా చెప్పినట్లు లేతునని తా చెప్పినట్లు లేఖనములు పలికినట్లు లేఖనములు పలికినట్లు లేచినాడు రా సమాధి గెలిచినాడురా లేచినాడు రా సమాధి గెలిచినాడురా భద్రముగ సమాధి పైన పెద్ద రాతిని యుంచిరి భటులు భద్రముగ సమాధి పైన పెద్ద రాతిని ఉంచిరు బటులు ముద్ర వేసి రాత్రి ఎంత ముద్ర వేసి రాత్రి ఎంత నిద్ర లేక కావలియున్న లేచినాడు రా సమాధి గెలిచినాడురా లేచినాడు రా సమాధి గెలిచినాడురా ప్రభువు దూత పరము నుండి త్వరగదిగి రాతిని పోర్లించి ప్రభువు దూత పరము నుండి త్వరగదిగి రాతిని పోర్లించి బలిరదాని పై కూర్చుండే బలిరదాని పై కూర్చుండే భయమునుంద కావలివారు భయమునుంద కావలివారు లేచినాడు రా సమాధి గెలిచినాడురా లేచినాడు రా సమాధి గెలిచినాడురా పాప భారము లేదు మనకు మరణ భయము లేదు మనకు పాప భారము లేదు మనకు మరణ భయము లేదు మనకు నరక బాదా లేదు మనకు నరక బాధ లేదు మనకు మరువ కండి ఏసుని ప్రభుని మరువ కండి ప్రభుని లేచి నాడు సమాధి ఎలిచినాడురా లేచి నాడు సమాధి ఎలిచినాడురా ందే రక్షణ భాగ్యం యేసునందే నిత్య జీవం యేసునందే రక్షణ భాగ్యం యేసునందే నిత్య జీవం యేసునందే ఆత్మా శాంతి సునందే ఆత్మా శాంతి సునందందే మోక్ష్యం యేసునందే మోక్ష్యం లేచినాడురా రా సమాధి ఎలిచినాడు రాసు లేచి రా సమాధి ఎలిచినాడు రాపులకై వచ్చినాడు పాపులను కరుణించినాడు పాపులకై పాపులను కరుణించినాడు పాపులను ప్రేమించినాడు పాపులను ప్రేమించినాడు ప్రాణధనము చేసినాడు ప్రాణధనము చేసినాడు లేచినాడు రా సమాధి ఎలిచినాడురా లేచినాడు రా సమాధి రా లేతుననిత చెప్పినట్లు లేతుననిత చెప్పినట్లు లేఖనములు పలికినట్లు లేఖనములు పలికినట్లు లేచి నాడు రా సమాధి గెలిచినాడురా లేచినాడు రా సమాధి గెలిచినాడురా అలలియ అన్న ప్రెసిడరి ఈ సాయంత్రకాలం సమయం ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ వందనాలు మనం వాక్యం వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాము హదులియా ఎసుప్రభ నీకే వందనాలు వేసుప్రభా ఈ సాయంకాలం సమయం వేసుప్రభా నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా ఇస్తుప్రభ మాకు ఎలాంటి ఇబ్బందులు ఈ వాతావరణాన్ని మరి ముఖ్యంగా ఇస్తు ఈ వాక్యంలో మేము మాట్లాడుతున్న ప్రతి విషయాన్ని నువ్వు దాని చుట్టూ పెట్టండి ఎసుప్రభ అదుపులో పెట్టండి వేసుప్రభ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేవలం ఎసుప్రభా మా నాలక నీ మాటలే మాట్లాడాలా ఎసుప్రభ అలాంటి గొప్ప వారిగా మేము జీవించాలా నువ్వు గొప్పగా మమ్మల్ని వాడుకోండి ఈ వాక్యం ద్వారా అనేకులు విశ్వాసం నడవాలా ఎసుప్రభ అలాంటి గొప్ప కార్యాన్ని జరిగించామని ఏసుకృష్ణ ప్రస్తున్నాం తది అమ్మే వీడియో అంటే కొద్దిగా నేను ఉన్నా బ్రదర్ పర్లేదు నేను ఇట్లా చెప్తాను అందరికి అయితే అది ఇంత ఇంతకు ముందు చంద్రశేఖర్ పాట పాడి లేచినాడు రాసుప్రభు మన పాపాల గురించి అంటే ఈ రోజు యేసుప్రభు మన గురించి చనిపోయి తిరిగి లేచినాడనమాట ఎందు గురించి ఎందుకు మన గురించి చనిపోయాడంటే మనం చేసుకున్న పాపాల గురించి ఆయన బలేయి మన పాప కడగడానికి ఆయన లేచాడనమాట అయితే మనం వాక్యంలో వెళ్దాము మొదటి కూరంది రాసిన ప్రత్యేక పదిహేనవ అధ్యాయము యాభై ఐదో వచనము మొదటి కొరదీలు పదిహేనవ అధ్యాయము యాభై ఐదో వచనము అందరూ తీస్తే నేను చదువుతాను మొదటి కొరదీలు పదిహేనో అధ్యాయము యాభై ఐదో ఏముందంటే ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ ముళ్ళెక్కడ ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ ముళ్ళెక్కడ మరణపు ముళ్ళు పాపము పాపమునుకున్న బలము ధర్మశాస్త్రము అదలుయ మరణముకున్న ముళ్ళు పాపము పాప పాపమునకున్న బలము ధర్మశాస్త్రం అంట అంటే ప్రపంచం అంతటా దేనికోసం బాధ భయపడతారు గొప్పవాళ్ళు కానీ బీదవాళ్ళు కానీ ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కానీ ఆరోగ్యంగా లేని వాళ్ళు మరణం కురిస్తే భయపడతారంట ప్రతి ఒక్క మనిషి తన జీవితంలో భయము చాలా భయపట్టే భయపెట్టాల్సిన విషయం ఏంటంటే మరణము భయపడతారనమాట ఎందుకు మరణం అందరినీ మింగివేస్తుంది కాబట్టి ఏసు ప్రపంచం మొత్తం భయపడుతున్న మరణ కోసము మరణించి మరణం ద్వారా జయించుడు అనమాట అంటే మనం అందరం భయపడుతున్నాము అరే చచ్చిపోతామేమో ఇట్లా చేసే చచ్చిపోతామేమో ఆరోగ్యం బాధలుకుంటే చచ్చిపోతామేమో భయపడుతున్నామని ఆయన దాన్ని గుర్తు చేసుకొని ఏం చేసిండు మన కోసం కాబట్టి మరణించి మరణం ద్వారా జయించెను ఎవరు కేవలం ఏసు పాపం ప్రయాచిత్తము చేయుటకు కలవరి శిలువలో మరణించమాట మన పాప మన పాపం ప్రయాచిత్తం చేయడానికి ఏసు ప్రభు కలవరి శిలువలో మన కొరకు మరణించిండు మరణించి తిరిగి లేచాడనమాట మన కొరకు ఎందుకు లేచాడు నీ కొరకు నా కొరకు లేచాడనమాట కాబట్టి ప్రపంచం అంతటా పునరుద్ధానం దినముగా ఈరోజు చేసుకుంటాడు అనమాట ప్రపంచం మొత్తం ఏసుప్రభు పునరుద్ధినంగా చేసుకుంటాం అనమాట దేవుని మహిమ పరుస్తూ ఎందుకంటే మరణం నుండి జయించి లేచిన దేవుడు నీ కొరకు నా కొరకు కేవలం ఏసు ప్రభువే అందరూ పుట్టినరోజులు మ్యారేజీ చేసుకుంటారు కానీ పునరుద్ధానం ఎవ్వరు చేసుకోరు మీరు ఎన్ని గ్రంథాలలో వేరే మత గ్రంథాలు చూసుకున్నా కానీ మరణించి తిరిగి లేచిన దేవుడు ఎవరు లేడు కేవలం ఏసు ప్రభు మాత్రమే అలాంటి పెద్ద త్యాగము తల్లిదండ్రులు కూడా చేయరు అలాంటి పెద్ద త్యాగము మనం ప్రేమించిన మనం ప్రేమించిన వారు జయము కానీ ఏసు ప్రభు మన గురించి పునరుద్ధానమైంది అనమాట ఎందుకంటే ఆయన మనం చేసిన పాపాల గురించి నీ కొరకు నా కొరకు కేవలం ఏసు ప్రభు మాత్రమే అయ్యాడు మనము ఇంకొక వాక్యంలోకి వెళ్దాం అనమాట మత వయసు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఆరో వచనంలో ఏముందంటే ఇరవై మతయుసు వార్త ఇరవై ఎనిమిది ఐదు ఆరులో ఏముందంటే దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడుకుడి సిరువ వేయబడిన యేసు మీరు వెతుకుచున్నారని నాకు తెలియను అంటే ఏసు ప్రభు చనిపోయిన తర్వాత మగ్ని మరియా ఒక సుగంధ ద్రవం తీసుకుని దేవుని సమాధి దగ్గరికి వెళ్తుంది ఎప్పుడు వెళ్తుంది మూడో రోజు ఆదివారం వెళ్తుంది అప్పుడు వాళ్ళ మధ్యన దూత చేయమంటుందంట దూత ఆ స్త్రీలను చూచి స్త్రీలు అంటే ఎవరు మగ్ద్రేని మరియా ఇంకా స్త్రీలు భయపడకుడి శిలువ చేయబడిన యేసు సిలువ ఇప్పుడు నేను చెప్పింది మన ప్రాణాల కొరకు మన పాపం కొరకు దేవుడు సిలువలో వేయబడినమాట సిలువలు వేయి వెయ్యబడిన యేసు మీరు వెతుకుతున్నారు నాకు తెలియను ఆయన ఇక్కడ లేడు అదడు ఏసుప్రభ ఏసుప్రభు ఆ సమాధుల లేడు అంట ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు ఏసుప్రభు ఏమన్నాడు శిష్యులతోని ప్రజలతోని ప్రతిసారి నేను లేను సమాధి లేని తిరిగి వెళ్ళిపోయి తిరిగి లేచిపోయాడు ఎక్కడ ఆ శిష్యుల మధ్య తిరుగుతుడు ఆ శిష్యుల మధ్యలో కాదు ఈ రోజు మన దగ్గర ఉన్నాడు ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నా మన మధ్యలో ఉన్నాడు మీరు వాక్యం వింటురు మీ మధ్యలో ఉన్నాడు ఎవరున్నారు ఏసు ప్రభువు ఎందుకనంటే మీ కొరకు నా కొరకు ఆ పాపం చేసినాం కాబట్టి ఆయన శిల్వలో మరణించి పునరుద్ధానం చెందిండమాట కేవలం మన కొరకు మనం చేసిన పాపం కొరకు ఏసుకో పునుదానం చేసింది అంటే చాలా మంది శిల్వను చూసి ఏడుస్తుంటారు అనమాట బాగా కన్నీరు కన్నీరు ఏడుస్తుంటారు అనమాట అయితే ఆ ఏడుపు నాకు లేదు ఎందుకు లేదంటే నాకు వాక్యం తెలియదు కాబట్టి ఆ వాక్యం తెలుసుకుంటే నాకు కూడా ఏడుపు వస్తుంది ఎందుకు వస్తుంది ఏడుపు అదే నా గురించి ఒక మనిషి చనిపోయాడు నా గురించి ఒక మనిషి చనిపోయిండే అది మామూలు విషయం కాదు నా సొంత తల్లిదండ్రులు చనిపోరు నా సొంత ఫ్రెండ్స్ కూడా చనిపోరు నా భార్య చనిపోదు కానీ ఈశ్వరాభు చనిపోయిండు అలా ఒక ఒక రోజు ఒక స్టేజ్ మీద వాక్యం చెప్తున్నాడు అనమాట ఏమని చెప్తుండంటే నాకు ఎప్పుడు చూసినా సిలివన్ చూసి అందరూ ఏడుస్తుంటారు అది ఎందుకు ఏడుస్తున్నారో నాకు తెలియదు అని చెప్పి అనమాట చెప్పిన తర్వాత ఒక విషయం చెప్పాడు ఏమంటే మా నాన్న పుట్టినరోజు రోజు మా నాన్నకి కావాల్సిన మంచి పట్టు వస్త్రాలు బట్టలు తీసుకొచ్చి మేము కేక్ కట్ చేసి అందరం మంచిగా భోజనం చేసుకున్న తర్వాత రాత్రి మధ్యరాత్రి మా నాన్న హార్ట్ అటాక్ వచ్చింది మా నాన్నకి మా నాన్నకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మా నాన్నకి హాస్పిటల్ తీసుకుంటే ఆ దారి మధ్యలో మా నాన్న చనిపోయాడు అనమాట అయితే మా నాన్నకు ఆ ఇష్టమైన బట్టలు అని చూ నేను ఏడుస్తూ ఉంటానమాట ఆ పెట్ట విప్పినప్పుడల్లా ఆ బట్టలు చూసుకుంటే ఏడుస్తుంటాడు అంట అరే ఈ బట్టలు వేసుకొని మా నాన్న ఎంత సంతోషం ఉండే అదే రెండు మూడు నెలల తర్వాత మా నాన్న చనిపోయాడు ఎప్పుడైతే అతని ఈ వాక్యం చదివి ఏసుప్రభుని తెలుసుకొని సత్యంలోకి వచ్చి ఎప్పుడైతే ఈ వాక్యం చదివిండో అప్పుడు ఆ బట్టలను చూసి నాకు ఏర్పు వస్తుంది అంట చూస్తేనే దుఃఖం వస్తుందంట అది ఎందుకంటే అరే మా నాన్న అనారోగ్యంతో చనిపోయాడు కానీ ఏసు ప్రభు మాత్రము నా కొరకు చనిపోయాడు మా నాన్న అనారోగ్యం ఆయనకి ఏ ప్రాబ్లం ఉందో ఆయన జరిపే నా కొరకు చనిపోలేదు కానీ నా ఏసు ప్రభు నా కొరకు చనిపోయాడు ఇందులో సత్యం ఉన్నది నా కొరకు చనిపోయాడు కాబట్టి నేను ఈయన కొరికి ఏదైనా చెయ్యాలా ఇదకొరికి ఏదైనా చేయాలనేసి ఆయన అప్పటి నుండి ఏం చూస్తుండంటే తన తండ్రి బట్టలు చూసుకుంటా ఏడుస్తున్నాడంట సిల్వన్ చూసి ఏడ్చుకుంటున్నాడంట మనం ఇంకో వాక్యంకి వెళ్దాము ఎఫ్ఎస్సీలు ఐదు రెండులో ఏముంది చూద్దాం ఒకసారి ఎఫ్ఎస్సీలు ఐదు రెండు ఎఫ్ఎస్సీలో ఐదో అధ్యాయం రెండో వచనంలో ఏముంది క్రీస్తు మిమ్ములు ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన తాను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకోలేను అదెలుయేసుప్రభు ఏం చేసిందంటే ఇక్కడ క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన తాను తాను దేవుని అర్పణమ్ముగాను బలిగాను అప్పగించుకును అలాగో నురును ప్రేమ కలిగి నడుచుకుని అంటే ఏసుప్రభు ప్రేమను కలిగి మనం నడుచుకోవాలంట అది నడుచుకుంటున్నామా నేను నడుచుకుంటున్నానాశుప్రభు బిడ్డ నడుచుకుంటున్నారా చెప్పండి ఆ ప్రేమ మనకున్నదా ఆయన పరిమళ సువాసన మనము మరణపు వాస వాసన ఉన్నాము ఆయన పరిమళ సువాసన ఎట్లుందంట ఆయన మరణపు వాసనలో మనం ఉన్నామంట నువ్వు ప్రేమించే ప్రేమ మనుషును పరిమళ వాసనగా ఇవ్వాలంట ఇప్పుడు మనము ఏ విధంగా ప్రేమించాలా ఇప్పుడు నేను బిజినెస్ చేస్తున్నా నేను బిజినెస్ చేస్తున్నా నా ప్రేమ ఎట్లుంటుందంటే అంటే నా గురించి చెప్తున్నా ఇతరుల గురించి చెప్తులేను నా ప్రేమ ఏ విధంగా ఉంటుందంటే అరే నేను అక్కడ బిజినెస్ చేస్తున్నా అంటే ఆయన నుండి నేను లాభం పొందుతున్నా ఆయన నుండి డబ్బు పొందుతున్నా కాబట్టి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ప్రేమించినట్టు నేను నటిస్తున్నా కానీ ఈశు ప్రభు అలాంటి ప్రేమ చేయలేదంట ఇప్పుడు నిన్ను ప్రేమించినప్పుడు నువ్వేమైనా ప్రేమిస్తే అక్కడ ఏముండదు ఎవరైతే నిన్ను గుర్తుపట్టరో ఎవరైతే నేను ప్రేమించారో నువ్వు వాళ్ళని ప్రేమించమంటు అనమాట యేసుపుడు అక్కడ పరిమళమ సువాసన వాట పుట్టించమంటుండు అయితే ఇప్పుడు నా ప్రేమ ఏ విధంగా ఉంది ఒక డబ్బును ఆశించే ప్రేమలాగా ఉంది అంటే ఆ ప్రేమ నాది ఏ విధంగా ఉందంటే వేషధారణమైన ప్రేమ అంటే ఒకటి వస్తుంది కాబట్టి నేను ఆయన ప్రేమిస్తున్నా కానీ ఏసు ప్రభు మన గురించి మన నుండి ఎలా ఏం ఆశించలేదు కేవలం మన పాపాలు క్షమించబడాలని మరణం తీసుకోండి ఎందుకు మనము ఆయనతోనే ఉండాల ఈ పర్లోక రాజ్యం ఆయన వచ్చినప్పుడు ఆయనతో మనం కలుసుకోవాలి కాబట్టి ఆయన మన కొరకు సిలువలో వేయబడినమాట అయితే ఇక్కడ వాక్యం ఏమంటుందంటే మనకు క్రీస్తును మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తాను తాను దేవుని అర్పణము గాను బలిగాను అప్పగించుకోను అంటే నీ గురించి ఆయన త్యాగమైపోయాడు అనమాట ఎవరు ఏసు కేవలం నీ గురించి నా గురించి మనందరి గురించి ఏసు ప్రభు త్యాగమైపోయాడు నీ కొరకు మన పరిమళ సువాసన ఇవ్వడానికి పాప జీవితంలో ఉన్న మనకి ఇవ్వడానికి మనకు పాప జీవితం కాబట్టి మనకి ఇవ్వడానికి అనుగుణంగా మనకు ప్రేమను నేర్చుకోవాలి అంటే దాని అర్థం మనం కూడా ఇతరులను ప్రేమించాల ఎవరి కొరకు చేయాలి నశించిపోతున్న వారి కోసం మనం ప్రేమించాలా అంటే ఎవరైతే దేవుణ్ణి నమ్ముకోలేదు ఎవరైతే అసలు దేవుడికి తెలియలేదు వాళ్ళని మనం ప్రేమించాలా వాళ్ళని ప్రేమించి అక్కడ దేవుని యొక్క పరిమళ సువాసనని ఇక్కడ విధజల్లారా వాళ్ళని సత్యమైన మార్గంలో మనం నడిపించాలా చాలా మంది లోకంలో ఎంతగానో బాధపడుతురు ఎంతగానో అసలు దేవుడు తెలియక ఎంతగానో నశించిపోతారు ఏ దేవుడు సత్యము ఏ దేవుడు నిజమని ఈ రోజులో చాలా మంది అయితే ఈ ఈ ఈ దేవుడు నిజమనే మాట నువ్వు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్దావన్నమాట అక్కడ దేవుడు ఒక పరిమళ సువాసన ప్రేమని నువ్వు ఎద్దజల్లించాలన్నమాట అయితే ఆయన త్యాగం కోసము ఆయన మన కోసం ఆయన త్యాగం అయిపోయింది ఏసు ప్రభు ఈ రోజు నీ ప్రేమ ఎలాంటిది మనుషుని ప్రేమించే నీ ప్రేమ ఎలాంటిది ఏసు ఏసు లాంటి ప్రేమ మనలో ఉన్నదా యేసు ప్రభు లాంటి ప్రేమ మనలో ఉన్నదా ఆయన బలి అర్పణ ద్వారా మనకు పరిమళ సువాసన యేసు ప్రభు ఇచ్చారనమాట యేసు ప్రభు ఒక మనిషి విలువ గురించి ఆయన సిల్వకేయబడి ఆ విలువ ఏంటిది నువ్వు చేసిన పాపము ఈ రోజు నుండి సమాధి అయిపోయింది దాన్ని వదిలేశారు నువ్వు తెలియక చేసింది తప్పు తెలిసి చేసింది పాపం అయితే ఈ రోజు మనం చేసిన పాపాన్ని మనం వదిలేసి కేవలం ఏసు క్రిస్ ద్వారా ముందుకు సాగుతూ ఉండాల ఎప్పుడైతే ఆయన కొరకు మనం ముందుకు సాగుతూ ఉంటామో మన మార్గాన్ని దేవుడు సఫలపరుస్తున్నాడు కానీ ఈ రోజు నాకు ఇంకొక విషయం ఆశ్చర్యం ఏంటంటే ముఖ్యంగా దేవుడు ఆయన పోరికలు మనం చేసిన అనమాట అది చాలా గొప్ప విచిత్రం అంటే ఆయన మనసు ఏ విధంగా ఉంది ఆయన లోపల ఎలాంటి స్వార్థం లేదు అదే ఆయన లోపల అస్సలు ఆయన పోలికలో మనం చేసింది కాబట్టి ఆయన లోపల ఎలాంటి స్వార్థం కనిపిస్తులేదు ఆయన అంత పెద్ద దేవుడు అరే నేను నా పోలిక చేయాలా వీళ్ళ నా కింద ఉంటారు కదా అనేసి ఏదో ఒక పోలిక కానీ ఇప్పుడు చూడండి జంతువులకు పోలిక చేసిండు మనకు ఆయన పోలిక చేసిండే దేని గురించి చేసిండు ఆయన తట్టు చాలా మందిని మనం తీసుకెళ్ళాలా అంటే మనం చాలా అదృష్టవంతులం ముఖ్యంగా నేను చాలా అదృష్టవంతుంది ఈ నిజమైన వేసుకోబులు నేను తెలుసుకున్నా ఎవరైతే వేసుకోబోలు తెలుసుకోలేదో వాళ్ళ గురించి నేను బాధ అనిపిస్తుంది అనమాట అంటే బైబుల్ ఉందా అనమాట బ్రతుకుంట క్రీస్తు కోరికి అయితే చావుటం వేల ఈ లోకంలో మనం బ్రతుకున్నాం కేవలం క్రీస్తు కోరికి చచ్చిపోతే ఏమవుతుంది ఏసు దగ్గర ఉంటాం మనం అయితే ఏసు కేవలం నీ గురించి నా గురించి చనిపోయాడు ఎందుకు చనిపోయాడు ఆయన యొక్క ప్రేమని పది మందికి మనం వెదజలాలి కానీ ఈ రోజు ఆ ప్రేమ మనలో ఉందా ముఖ్యంగా మనలో ఆ ఉందా తగ్గింపు జీవితం చాలా ముఖ్యమైనది చంద్రశేఖర్ మీద ఎప్పుడు వాక్యం చెప్పినా ఒకటే మాట అంటారు తగ్గింపు జీవితం గారికి జీవించాలా కోపం ఉండొద్దు ఏదో ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నా ఇంటికి వెళ్ళా పిల్లల మీద కోపంగా నేను ఉంటే నేను చెప్పిన వాక్యం అంతా అందు నుంచి ముఖ్యంగా మనకు కావాల్సిన తగ్గింపు జీవితం ఎప్పుడైతే మనం తగ్గించుకొని జీవిస్తామో దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క ఆశీర్వాదము మన అకౌంట్లో ఎప్పటికీ క్రెడిట్ అయితేనే ఉంటాయి ఎప్పుడైతే మనము కోపంతో తిట్టేస్తామో అవన్నీ డెబిట్ అయిపోతుంటాయి మనము మన మనల్ని మన కుటుంబాన్ని ప్రేమించుకోవాలా మన చుట్టుపక్కల వాళ్ళని ప్రేమించుకోవాలా మన మన వాతావరణాన్ని చూసుకొని దాని ప్రకారం మనం జీవించాలా అదే ప్రకారం ఈ ఊరు మొత్తం దేవుని యొక్క ప్రేమ నడుస్తుంది అనమాట మా మిస్సెస్ దేవుని సత్యం తెలియదు అనమాట అందు నుంచి నేను చాలా తగ్గించుకుని ఉంటా చాలా అంటే చాలా తగ్గించుకొని ఉంటా ఎందుకంటే అరే ఆమె నన్ను చూసి అరే యేసు ప్రభు ఉన్నందుకు ఇంత ఈ విధంగా ఉండడేమో అనేసి ఆమె ఏం చేస్తుంది అనమాట ఎప్పుడొకప్పుడు ఏసుప్రభుని తెలుసుకుంటుంది అందువచ్చి నేను ఏం చేస్తా ఆమెకు చాలా సపోర్ట్ చేస్తుంటా చాలా సార్లు చంద్రశేఖర్ రా చెప్పినారు అనమాట ఏం చెప్పిందంటే మనం కూడా ఫ్రీ ఉన్నప్పుడు మన ఇంట్లో మనం పనిచేస్తూ ఉండాలా వాళ్ళ కూరగాయలు పోయడం కానీ ప్రతిదీ ఒక హెల్ప్ చేయడం అంటే ఈ విషయం నేను ఎందుకు ఏదో చెప్తున్నానంటే మనలో తగ్గింపు ఉందా తగ్గింపు అనేది ఫస్ట్ మన కుటుంబం నుండే స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే మన ఫ్యామిలీలో తగ్గింపుగా జీవిస్తావో బయట కూడా అది అలవాటు ప్రతి విషయంలో నేను నా కుటుంబంలోనే నేను ప్రతి పని చేస్తాను మా ఇంట్లో అంటే నేను గొప్పగా చెప్తూ నేను ఇంతకుముందు నేను పనిచేయకపోతుండే ఎప్పుడైతే నేను వాక్యం విని వాక్యం ద్వారా మాట వాక్యం చదువుతున్నామో అప్పుడు నాకు అర్థమైంది అదే మనం తగ్గింపు తగ్గింపు ఎక్కడి నుండి వస్తుంది ఏ స్లభు నుండే వస్తుంది ఆయన తగ్గించుకుండు కాబట్టి పాపం మన గురి మన గురించి మరణించుకోండి ఒక ఆయన తగ్గించుకుంటే ఏమవుతుంది ఆయనకి ఎంతసేపు ఆయన చనిపోకున్నా కూడా ఈ లోకాన్ని మార్చొచ్చాయన కానీ అది కాదది ఒక మనిషిలాగా మన జీవి ఒక మనిషిలాగా మన దగ్గరకు వచ్చి ఒక మనిషి బతకాలంటే ఏ విధంగా జీవించాలా పల్లోక రాజ్యాన్ని పోవాలంటే ఏ విధంగా పోవాలా అనేది చూపించిన వ్యక్తి మొట్టమొదటిది ఏ స్లో మాత్రమే ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు నా పిల్లలు లాగా ఉండాలంటే నేను చిన్నపిల్లలాగా అయ్యి వాళ్ళతో పాటు మనం మాట్లాడుకుంటా ఆ చిన్నపిల్లలు ఏ భాష మాట్లాడతా అదే భాష మాట్లాడుకుంటా మనం ఉండలేము వాళ్ళ నా చిన్న మాట మాట్లాడితే మనం విజిట్ ఇచ్చుకుంటాం కానీ ఏ ఏం చేశాడు మన మనసు మన మన తెలివి స్వభావంగా మన లోపల జీవించి మనం ఆ దాయలు నడిపించి ఆయన మన నుండి పరలోక రాజ్యంలో మన కురుకు సిద్ధపజేయడానికి వెళ్ళిపోయాడు అనమాట అది ముఖ్యమైన విషయం ఈ రోజు కూడా మనం ఏం చేయాలంటే తగ్గింపు జీవితంలో మనం జీవించాలా అందరినీ దేవుని యొక్క వాక్యాన్ని పదన శుభించాల మనకు కూడా మన ఇంకో వాక్యం చేసుకున్నాం మనం మొదటి వ్యూహాను మూడో అధ్యాయం పదార వచంలో ఏముందంటే మొదటి వ్యూహాను మూడో అధ్యాయము పదార వచనం ఏముందంటే ఆయన మన మన నిమిత్తము తన ప్రాణము పెట్టాను కనుక దీని ప్రేమ ఎట్టిదని తెలుసుకొని అంటే ఆయన మన నిమిత్తము అంటే నా కొరకు నీ కొరకు ప్రాణం పెట్టినా అనమాట దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకుంటే నా ప్రేమ ఎలాంటిది దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొని మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టి పెట్టే ఉన్నాము అంటే సహోదరులు కూడా అంటే మనం ప్రాణం అంటే ఆయన మనము ప్రాణం పెట్టొద్దు మనం సంపాదించుకున్న ప్రతిదీ డబ్బు కానీ ఏదైనా కానీ మనం మనము ఏ విధంగా దేనికి ప్రాణం పెట్టాలంట ఆయన విషయంలో మరణం అంటే ఏంటిది మనం సంపాదించుకున్న డబ్బు ఆస్తి సమస్తము ఆయన పాదాల దగ్గర మనం తాగ అది మనం మరణించడం అంటే ప్రతిదీ నువ్వు తగ్గించుకోవడము నీ గర్వాన్ని నీ కోపాన్ని అవన్నిటినీ నీ గర్వం నీ కోపం నీ డబ్బుని ఆస్తిని ప్రతిదీ ఆయన ఆయన ఆయన పాదాల కింద పెట్టుకోవాలంట అంటే దాన్ని నువ్వు ఏ శ్రోకి ఇచ్చేశావన్నమాట అది మరణించడం అనమాట ఎందుకు ఎందుకంటే చెప్తుంది ఆయన నిమిత్తము తన ప్రాణం పెట్టిను ఎవరు ఆయన ఏసు ప్రభు ఇందులో ప్రేమ కనిపిస్తుంది ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే ఏసు ప్రభులో ప్రేమ మాత్రమే కనిపిస్తుంది ఆ వాక్యం నుంచి చూడండి ఒకసారి ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టాను కనుక దీని ప్రేమ ఎట్టిదని తెలుసుకొని మనము కూడా అంటే ఏసులో పెట్టినట్టు మనం కూడా ప్రాణం పెట్టాలన్నమాట ప్రేమ పరిమళ వాసన కలిగి మనను ఎవరిని ఆయన ప్రేమించినో అంటే ఎలా అంటే ఈ ప్రేమ మనకు పెట్టిన ప్రేమ మనం ఇతరులు ప్రేమించి దేవుని యొక్క ప్రేమ వాసన కదా దాన్ని తయారు ప్రతి విషయంలో ను ప్రేమ కలిగే జీవించాలన్నమాట ప్రతి విషయంలో దేవుని ప్రేమ కలిగి జీవిస్తూ మనం ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట ఏ విధంగా ప్రేమించాలంటే ఏ విధంగా ప్రేమ నీకు ఫోన్ చేశారు బ్రదర్ ఇట్లా ఈ హాస్పిటల్లో ప్రాబ్లం ఉంది మా అబ్బాయికి బాగాలేదు ఆ ప్రాబ్లం మనకున్నట్టే మనం ప్రేమించాలి అలా అప్పుడు అంటే దేవు కనికరం మన మీద వెళ్ళప్పుడు ఉంటుందన్నమాట చాలా మంది అంటుంటారు అనమాట మాకు ఫోన్స్ వస్తుంటాయి మేము రాత్రి మూడు గంటలు మాకు ఫోన్స్ వస్తుంటాయి వాళ్ళు మాకు ఫోన్ చేసి చెప్తారు ఈ ఈ నైట్ మేము ఒక హాస్పిటల్లో ఉన్నాం అనమాట ఇప్పుడు అడ్మిట్ చేసుకుని అంటే వాళ్ళు కన్నీటితో వాళ్ళకి ప్రార్థన చేస్తుందంట ఆ కన్నీటి ప్రార్థన మన దగ్గర ఉందా అలాంటి ప్రార్థన కలిగి జీవిస్తున్నామా మనము ఏసు ఇతరుల బాధని మన బాధలుగా మనం తీసుకుంటున్నామా ఎప్పుడైతే నువ్వు ఇతరుల బాధల మన బాధలకు తీసుకుంటావో అప్పుడు ఏసు ప్రభు నీ కొరకు సిలవకి కదా ఈ బాధను తీసుకోవడానికి ఆయన నీకు సెలవులెక్కి నీకున్న బాధని ఆయన అనుభవించదు ను చేసిన పాపాన్ని ఆయన బాధలాగా తీసుకున్నా అనమాట ఆ విధంగా మనం జీవిస్తున్నామా ఈ రోజు చాలా మందికి కోపం ఉండదు ప్రేమ ఉండదు కానీ క్రైస్తవులే కానీ కోపంగా జీవిస్తూ ఉంటారు కానీ ఈ రోజు దేవుడు ఏమంటుండంటే ప్రేమని విదజల్లం అంటుండడు కాబట్టి మనం ఈరోజు దేవుని ఒక ప్రేమనే విదజల్లాలా ఈశ్వర ఒక కృప మన ఎప్పటికీ ఉండాలా ప్రతి ప్రతి విషయంలో దేవుని ప్రేమగా నడుచుకుంటూ ఉండాలా ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే మనుషులకు కావాల్సింది ఏంటంటే ముఖ్యంగా దేవుని యొక్క ప్రేమ ఉండాలి ఆ తర్వాత ఓపిక ఉండాలా ఎవరైనా అడిగితే దాని గురించి మనం వివరించి చెప్పాలా మనం వెళ్తున్నప్పుడు ఎవరైనా లిఫ్ట్ అడిగితే లిఫ్ట్ కూడా ఇవ్వాలా అక్కడ మెల్లగా దేవుని యొక్క సువార్థను మనం చెప్పించాలా నిజమైన దేవుడు ఏసు ప్రభు నిజమైన రక్షకుడు ఏసు ప్రభు ఈ లోకాన్ని ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు ఏసు ప్రభు ఈ లోకం భయంకర చీకటితో ఉన్నది దీన్ని దేవుడు వెలుగుగా మార్చేడు ఆయన పోలికలు నన్ను నిన్ను చేసేడు ఈ పక్షులని ఇవన్నిటి దేవుడు చేసిండు ఈ లోకంలో భయంకరణ సాతానలు ఉన్నాయి నాకు తెలియదు సాతాలు ఈ నిఘామున్నాయి అని ఒకరోజు బ్రదర్ వాక్యంలో చెప్తున్నమాట సముద్రంలో ఉన్నాయి ఆకాశంలో ఉన్నాయి భూమి మీద ఉన్నాయి ఈ భయంకర సాతాన్ని ఎదిరించాలంటే ముఖ్యంగా మనకు ప్రేమ దేవుని యొక్క వాక్యము అప్పుడు దేవుడు అట్లా మనకైన శక్తిని మనకి ఇస్తున్నాడు ఎందుకంటే దేవుడు సమస్తము ఎదడానికి నీకు ఇచ్చిన అనమాట అందులో వచ్చే సమస్తం సన్నిధిలో మనం నడవాల దేవునొక కృపలో మనలో ఉండాల ఆయన ప్రేమ కలిగి మనం జీవించాల ఎప్పుడు శిలువ చూసినా మనకి ఒక కన్నీరు రావాలా ఒక బాధ రావాలా అరే ఆయన శరీరాన్ని భయంకరంగా కొట్టారు అన్యాయంగా ఆయన చంపేశారు ఎందుకంటే అసలు ఆయన ఏమి చేయలేదు కానీ ఆయన మీద అన్యాయం చేసి తప్పు చేసిందని ఒక కేసు ఫైల్ చేసి ఆయన శిలవకి ఎక్కినమాట అయితే ఈ రోజు యేసు ప్రభు మూడో రోజు పునరుద్ధానమైన ప్రపంచమంతా గుడ్ ఫ్రైడేగా చేసుకుంటున్నారనమాట ఎందుకంటే నీ కొరకు నా కొరకు యేసు ప్రభు లేచిన మన తిరిగి లేచిడు కాబట్టి ఈ రోజు మనం కూడా దేవుణ్ణి ప్రేమిస్తాం దేవుని ప్రకారం జీవిస్తాం మనలో ఆయన చూద్దాం ఈ చిన్న వాక్యం దేవుడు దీవించింది నాకేన్ థ్యాంక్ యూ బ్రదర్ ప్రార్థించభా నీకే వందనాలు ఏసు ప్రభా మనదే విధంగా చేస్తా మాకరకు సిలువలో వచ్చావుసు ప్రభా మేము నీ ప్రేమ కలిగి జీవించాలా నీ యొక్క స్వార్థను ప్రకటించేలాగా తయారు చేయమని ఏసు క్రిస్తు ప్రార్థిస్తున్నాం తల్లి ఆ ప్రైజ్ రాడన్నా థ్యాంక్ యూ ప్రార్థన రిక్వెస్ట్లు ఉన్నవి అర్చిత సిస్టర్ గురించి నవీన్ బ్రదర్ గురించి సుందరరావు బ్రదర్ గురించి ప్రార్థించండి యాదని సిస్టర్ ప్రైజ్ రాడు సిస్టర్ బ్రదర్ తండ్రి నీకే వందనంలో ఆయన ఇచ్చిన ఈ రాత్రి కాలం వాక్యం మమ్మల్ని ఎంతగానో బలపరిచినా ప్రభా అందరిని నీకే స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన ప్రభా తండ్రి నీకు స్తోత్రంలో నాయనా ప్రభా వాక్యం సంగ మేము జీవించాలా అందరి ప్రేమ కలిగి ఉండాలా ప్రభ మీరే సహాయపడ్డాడు దేవా నీ పరిశుతా నడిపి మాకు దయచేయండి మాలా ఎటువంటి పాపం ఉన్న తొలగించాడు దేవా కరుషితమైన తండ్రి నికే స్తోత్రంలో నాయన మా పవిత్రమైన జీవితం మక్కు దేయండి తండ్రి నీకు వంద నాలుగు ప్రభావ ఎంతగానో ప్రోత్సహించారు మమ్మల్ని బలపరిచినాని దేవా అందును బట్టి నిక్కే స్తోత్రంలో కోట్లాది వంద నాలుగు ప్రభావ తండ్రి నీకు వంద నాలుగు ప్రభావ మరేసకృష్ణ నామంలో ప్రేరాంశాల కోసం ప్రార్థిస్తున్నాం పతక బిడని జ్ఞాపకం చేసుకుంటు తండ్రి హర్షిత విషయంలో ప్రార్థిస్తున్న బిడెం కూడా ముట్టడి తాకండి దేవా సంపూర్ణంగా స్వచ్ఛత దయచేయండి సమాధానం దయచిన కుటుంబాబానికి నెమ్మది దయచేయండి కుటుంబం పీడ సదృష్ట శక్తులు అంధకార శత్రులు కాలిపోనుగాక దేవ యేసుకున్న కుటుంబానికి సమాధానం దయచేసి రక్షణ మార్గం నడిపించిన కుటుంబానంతా దీవించి సాకి నిలబెట్టి రాకడాక సిద్ధపరిచండి తండ్రి యేసు ప్రభానికి ఉందని నవీన్ బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నాను ఆవిడ ముట్టడి తాకండి సంపూర్ణంగా స్వచ్ఛత దయచండి దేవా ఆవిడ దీవించి ఆశీర్వించి రక్త ప్రోషణమి దయచేసి నిశాక్ విడిగా నిలబెట్టే ఆటంకాలను తొలగించండి తండ్రి ఏసు ప్రభానికి వంద ఆవిడ కూడా రక్షింపబడాలా సేవ చెయ్యాలా దేవా కుటుంబానికి ఇరుకులు ఇబ్బందులు శోధనలన్నీ కొట్టివేయండి మరణ గండాలన్నీ కొట్టివేసి ఆ కుటుంబంతో సాక్షి నిలబెట్టండి ఏసు వందన సుందరరావు బ్రదర్ విషయాల ప్రార్థిస్తున్నాను ఆవిడని కూడా ముట్టడి తాకండి సంపూర్ణంగా స్వచ్ఛత దయచేయండి వెట్టడి వేసిన విడుదల దయచేసి మంచి ఆరోగ్యం దయచేసి ఆవిడ కూడా సమర్పణ జీతం దయచేయండి సేవల బహుబలంగా మీరు వాడుకోండి దేవా ఆ కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి తండ్రి కుటుంబ యేసు కొట్టివేసి ఆ కుటుంబానికి నెమ్మది దయచండి దేవా ఆవిడ కూడా సేవ చెయ్యను గాక బలమైన పాత్రగా మీరు వాడుకోండి ప్రభానికే వందనాన్ని కుటుంబాలన్నీ సిద్ధపరిచి ఒక భయం అన్నీకే చెల్లి ఈ నవీన్ బ్రదర్ గురించి నేను చేస్తాను స్తోత్రములు పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రభు నైనా మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన అబ్రహాం ఈశాకు యాకబుల దేవుడ నాయన మాకు చాలిన దేవుడ మీకు స్థుతులు స్తోత్రాల తండ్రి నాయన భయంకరమైన దినాలలో మేము ఉంటుండగా నా తండ్రి మమ్మల్ని కాచి కాపాడి మీ కృపలు భద్రపరిచిన దేవ స్తోత్రం నాయన వాక్యం ద్వారా మా జీవితాలను ప్రభు మేము ఏ విధంగా మలుచుకోవాలో మాట్లాడిన దేవం మీ కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాం నాయన అవును తండ్రి ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడునని పౌలు కూడా మాట్లాడుతున్నాను అవును తండ్రి ఆయన మీరు మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రం ప్రభు అలాగే యొక్క నవీన్ బ్రదర్ను ముట్టండి తాకండి స్వాసపరచండి నాయన ప్రభు ఆ చెడు వేసం మంచి విడుదల దయచేయండి కుటుంబం రక్షణ పొందాలా అతని మైండ్ను సరిచేయండి ప్రభు ఆ కుటుంబానికి మీరు రక్షణ భాగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం నాయన యాదగిరి బ్రదర్ విషయంలో కూడా ప్రార్థిస్తుంటున్నాం అతన్ని స్వస్తపరచండి రక్షించుకోండి ఏ సుక్రిస్తున్నాం కుటుంబం రక్షణలోకి నడిపించుకోండి ప్రభు మీకు స్తోత్రాలు తండ్రి కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాం ఆయన అలాగే గురించి వాళ్ళ కుటుంబంలో ఉన్న ప్రభు మరి ప్రతొక శోధన కొట్టి వెళ్ళి కంటి చూపునిచ్చిన దేవస్తోత్రం చెల్లిస్తుంటున్నాను మీ నామనికి మయమన్న తండ్రి స్కైప్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరి శోధనలు కొట్టివేయండి ప్రభుకి ఈ నుండి తప్పించండి నాయన మీ వెలుగులు అందరం మేము నడవాలన్నాయన ప్రభు ముఖ్యంగా నా తండ్రి మరి క్రైస్తవుల విషయంలో ప్రభు మరి ఎవరున్న తండ్రి వారి మీద దాడులు చేయకూడదునట్లు మీ అస్తము ప్రభు మీ సన్నిధి మీ కాపుదల నాయన మరి అందరికీ అందరి మీద ఉంచమని ప్రార్థిస్తుంటున్నాం నాయన కృతజ్ఞతలు అర్పిస్తూ స్తోత్రాలు చెల్లిస్తున్నాయన ఇక్కడ మా కూడి ఉన్న మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని మీ కృపలో భద్రపరచుకోండి ప్రభువాన తండ్రి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ వేసుక్రీస్తున్న వాళ్ళు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మీన్ చిన్న రిక్వెస్ట్ ప్రేర్ రిక్వెస్ట్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చిన్న మనోజ్ మనోజ్ బ్రదర్ కంట వాళ్ళ బాబుకుడుకు ఆయన కూడా కొంచెం ప్రేర్ లో పెట్టండి మీ హార్ట్ సర్జరీ అంటే ఇప్పుడు ఫోన్ చేసి చెప్పారు నేను కూడా చూడలేదు కొంచెం మీ పర్సనల్ ప్రార్థనలో కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఇప్పుడు ప్రార్థించండి అన్నా మీరు ప్రార్థించండి అన్నా ప్రార్థిస్తాం వర్ష దుర్వాగ తండ్రి సర్వనతులకు మా దేవ మీకు సమస్త ఘనత మహిమా ప్రభావం చెల్లించుకొని చిన్నాం అయినా మీ నడిపింపు మాకు ఈ సమయంలో అవసరం నైనా ముఖ్యంగా ప్రభా మనోజ్ కొడుకు ప్రభా చిన్న బాబుకి నైనా రేపటి దిన హార్ట్ సర్జరీ ఎయిట్ ఓ అనేసి టైం ఇచ్చారు డాక్టర్స్ అవును ప్రభా ఈ యొక్క తర్మాలి రేర్ గ్రూప్ బ్లడ్ గ్రూప్ నైనా బి నెగటివ్ అది తగిన తగిన పాలలో సమయంగా వచ్చిటకు సాయపడమని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా ప్రభావ ఆ బిడ్డ గురించి అనేక మంది ప్రార్థన చేస్తుండగా అవన్నీ మీ సన్నిధికి చేరినాయని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం అయినా తగిన ప్రతిఫలం అనుగ్రించండి ఆ బిడ్డని ఓ గొప్ప సాక్షిగా లేవనెత్తామని ప్రార్థిస్తున్నాం ప్రభావ ఈ యొక్క సాక్ష్యం తండ్రి ఆ కుటుంబీకులలో ఓ ప్రభా మనోజర్ వల్ల భార్య పక్షంగా ఉన్న వాళ్ళందరూ రక్షణ పొందుటకు ఓ ప్రభు ఇబ్బడి సాక్షి నెలు పెట్టుకోమని ప్రార్థిస్తున్నాం నేను డాక్టర్స్ ఓ వారి హస్తాలను మీరే పట్టుకొని తండ్రి సర్జరీ చేపియమని ప్రార్థిస్తున్నాం ఆపరేషన్ థియేటర్ ప్రతి దురాత్మ శక్తులను గద్దిస్తున్నాం వెళ్ళిపోయిన అక్కడి నుంచి ఏసు క్రీస్ అని ఆజ్ఞాపిస్తున్న హాలేలియ సర్జరీలో సక్సెస్ అనుగరించి అబిడని గొప్ప శాసనాలు పెట్టండి సజ్జలక్కనలు పెట్టండి అదేవిధంగా కుటుంబానికి శాంతి సమాధానం ఆదరణ దయచేసి అబిడ ప్రభావ కనుకొక దినం మీ సేవ చేయలేకనే మేము చూడాలా ప్రభావ అటువంటి గొప్ప భాగ్యాన్ని అనుగురించి మేమై మార్గంగా నిలబెట్టుకోమని ఏసు పరిశుద్ధ నామంన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె అన్న పరిశుద్ధులకు తండ్రి కృపామైడ జీవం గల దేవ యేసు ప్రభావ నీకెంతో వందనైనా ఏసు క్రీస్తు పరిశుద్ధ నాం బట్టి మేము ప్రార్థిస్తుండగా ప్రభావ అయినా మీ వాక్యం మీరు మాతో మాట్లాడడానికి నీకు ఎంతో వందనాలు కృతజ్ఞతాసుకుని చెల్లించుకొని చున్నాం సమస్త ఘనత మహిమా ప్రభావం తండ్రి నీకే చెల్లించుకుని నేను నైనా మరొకసారి ప్రభా ప్రార్థ నిమిషం మీ సన్నిధి మేము తీసుకొస్తానుగా ప్రభా చిన్న మంది యొక్క బాబు గురించి మేము ప్రార్థిస్తాం దేవా బిడ్డ చుట్టూ మీ అగ్ని కంచి పెట్టండి మీ దూతల కార్దలను గ్రహించండి ప్రతి చీకర్ శక్తి మీరు గడ్డించండి ప్రభావ ఆపరేషన్ థియేటర్లో ప్రభావ మీరు తీగండి మీ ఆత్మకార్యం మీరు అక్కడ జరిగించండి అయినా పరమ డాక్టర్ మీరు ప్రభా నైనా అక్కడ సర్జరీలో ప్రభావ మీరు తీగండి మీరు జరిగించండి ప్రభావ ప్రతి ఆటంకపతి చీకర్ శక్తి మీరు గర్ధించి ఓ ప్రభా సక్సెస్ఫుల్ తిరిగి రావాలా గొప్ప సాక్షిగా ప్రభావ బిడ్డ మేము ఒకనొక దినం ప్రవ అయినా నేను భయం పరచాలా మేము అందరి మధ్య చూడాల ప్రభావా ఆ కుటుంబికులందరికీ ఆదరణ ఇచ్చేయండి సమాధానం ఇచ్చేయండి ప్రభావ ప్రతి దుఃఖాన్ని కొట్టి వెళ్ళి బిడ్డ చుట్టూ మీరు దహించి మీకు అంచె పెట్టమని ప్రార్థిష్టం నా దేవ నా ప్రభావాళ్ళ ఒక కుటుంబకులందరూ రక్షణ పొందాలి సహాయపడమని ప్రార్థిష్టం అయినా ప్రతి ప్రార్థన సన్నిధి చేరింది ప్రభా మేము విశ్వసిస్తున్నాం ప్రభావ ఎన్నో కార్యాలు చేసిన గొప్ప దేవుడు ప్రభావ మీకు అసాధ్యమైన ఈ లోకంలో ఏది లేదు సమస్తం మీకు సాధ్యం ఏ శ్రీస్తున్నాడు మీ విశ్వాసం మేము ప్రార్థిస్తానుగా ఆ బిడ్గా స్వచ్ఛత దయచేసి ప్రభా విజయం దయచేసి ఓ ప్రభా మీ నామాన్ని మయం పచ్చే బిడ్డలుగా తయారు చేయమని ఓ ప్రభావ ఆ రీతిగా కేబిఎం గ్రూప్ బ్రదర్స్ ఇస్తారు మీకు అందరి చుట్టూ మీ దూతలు కాదు ఓ ప్రభావ ఈ చివరి దినాల్లో మీ ఉంటుండేగా విశేషంగా ప్రభావ మేము ప్రార్థన సమయం గడపాలా ప్రభా ఆ రీతిగా ప్రభావ మీ వాక్యం మేము ఇంకా బలపడాలా అనేకులు మీ వాక్యాన్ని సత్యంగా ప్రకటించాలా ప్రభావ ఆ రీతిగా ప్రభు సన్నిధులు మీ సమయం గడిపి ముందుకోలేదని మీ కృపదించండి మీకు పరిశుదాత్మ నడిపింపు మాకు నిత్యం అనుగ్రించిన అయినా పరిశుధాత్మ ద్వారా మీరు మమ్మల్ని నడిపించి ప్రతి చోట మీకు మమ్మల్ని సాక్షిని పెట్టుకోమని తండ్రి నీకే సమస్త ఘనత మహిమ ప్రభాలను తండ్రి నీకే చెల్లించుకోవచ్చు ఏసు పరిశుద్ధ నా మమ్మన ప్రార్థించినాం తండ్రి ఆ మెయిన్ నా తల్లి టైం ఉంది కదా ఎవరైనా సాక్ష్యాలు ఎవరైనా ఉంటే టైం ఉంది కాబట్టి ఎవరన్నా ఏదైనా త్వరగా అయిపోతే సాక్ష్యాలకి తమి సమయం ఇస్తే కొంచెం అంతేగాని నేను వెళ్ళిపోతారేమో అని నాకు వచ్చిందన్న ఆలోచన కాకపోతే వెళ్ళిపోతారేమో అని నేను చెప్పలేకపోయాను ఒకవేళ ఒప్పుకుంటే చెప్పినా దేవుడు దీవిస్తాడు ఎవరున్నా సాక్ష్యం చెప్పండి ఇప్పుడు ఒక నేను సాక్ష్యం చెప్తాను సరే నేను చిన్న సాక్ష్యం చెప్తాను మేము మా ఇంటికి వెళ్ళి అక్కడ ఆరాధన నడిపించి తర్వాత సమయంలో వాళ్ళ ఇంటికి వెళ్ళాము వెళ్తే అక్కడ ఆయన ఒక రకంగా కొన్ని రోజుల నుంచి మేము వెళ్తూ ఉండగా ఆయన ఒక తెల్లగా మనిషి పిండిలాగా ఉండేవాడు అలాంటిది ఆయన మన రూపం వచ్చింది కొంచెం మైండ్ సెట్ ఇంకా కరెక్ట్ సెట్ కాలేదు మరి దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆయన రూపాన్ని ఆయన మరి దేవుని చేసే దేవునికి చేసే ప్రార్థనల వల్ల మరి ఆయన మన రూపం ఎలాగా ఆయన రూపం ఎట్లయితే ఫస్ట్ స్టార్టింగ్ లో ఉండినో ఆ విధంగా దేవుడు ఆయనకు అనుగ్రహించిడు కానీ ఒక మైండ్ సెట్ గురించి ప్రార్థించండి మరి ఆయన చూస్తే నేను కూడా సంతోషపడ్డాను ఎందుకంటే ఎప్పుడు చూస్తే తెల్లగా ఉండేది అన్నం తినకపోయేది పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఎవరెవరినో తిట్టేవాడు కానీ ఇప్పుడు గమ్మన కూర్చొని తిన్నావా మామ అని నేను అడిగితే ఆ తిన్నాను ఆయన తిన్నాను కానీ నన్ను అది ఇది కొంచెం మైండ్ సెట్ కరెక్ట్ రాలేదు ప్రార్థించండి కాకపోతే ఏంటంటే ఆయన మంచి స్వరూపంలోకి వచ్చాడు ఎప్పుడు చూసినా తెల్లగా ఉండేవాడు మనిషి నీడకుండా మరి మా అన్న అన్నాడు కానీ మరి దేవుడు కార్యం చేసిండో కాకపోతే మైండ్ సెట్ కరెక్ట్ కావాలా ప్రార్థించండి మరి దేవు నామానికి మరి మహిమ రావాలని సాక్ష్యం ఆ దేవుడు దీవించింది కాక మీ అందరికీ వందనాలు ఇంకో నా సాక్షి అంటే చెప్పొచ్చు ఒక సాక్ష్యము పంచుకుంటాను లాస్ట్ మంత్ లో అన్నారం అనే ప్రాంతానికి తరచుగా మన బ్రదర్స్ సిస్టర్స్ అందరూ వెళ్తా ఉంటారు అయితే ఆ సిస్టర్ వాళ్ళ బాబు జోయల్ ఒక కుటుంబం దగ్గర తీసుకెళ్ళిన రోజు ఆ వెళ్ళినప్పుడు నాతో పాటు ఇంకో బ్రదర్ ఉన్నారు ఢిల్లీ బ్రదర్ ఉండే ఆ టైంలో ప్రేయర్ జర్నీకి వెళ్ళాం అనుకో రోజు అయితే ఆ పాపకి ఎంగేజ్ అమ్మాయికి ఆ కొన్ని సంవత్సరాల నుంచి పిడుసు అనేది ఉంది పిడుసు అది మనం పిడుసు అనేది ఒక అనారోగ్యం ఉంది అనమాట అమ్మాయికి అయితే జోయలు తీసుకెళ్ళిండి అక్కడ పోయి బ్రదర్ అక్కడ పోయి ప్రార్థన చేస్తాము అని చెప్పంటే సరే బ్రదర్ అని చెప్పి అక్కడ పోయి ఆ ప్రార్థన చేసినాం నూనె రాసి ప్రార్థన చేసి వాటర్ పెయర్ చేసి ఇచ్చేసి అక్కడ చల్లేసి కానీ ప్రార్థన చేసి వచ్చేసినాం అయితే ఆ రోజు ఒక వన్ మంత్ అవుతుంది లాస్ట్ లాస్ట్ మంత్ లో నేను నేను మంత్ అనుకుంటా అయితే ప్రేర్ చేశా అని వచ్చేసినటువంటికి తర్వాత ఈ రోజు నేను అన్నారం ప్రేర్ అక్కడికి ఆనందంలో పాల్గొనటం జరిగింది అయితే ఆ ఫ్యామిలీ వచ్చింది చర్చికి రోజు అయితే ఆ రోజు ఆమె వాళ్ళ మదర్ చెప్తుంది నేను గుర్తుపెట్టిన ఈ అమ్మాయి ఎవరు ఇస్తారంటే ఆ రోజు మీరు మీరు ప్రార్థన చేశారు కదా బ్రదర్ ఆ అని ఆ అమ్మాయి మా కూతురు అని చెప్పి అంటే మరి ఎట్లా ఉంది ఏదో మీకు ప్రాబ్లం ఉంది కదంటే అదే పిలిచి వస్తుంది అప్పుడు ప్రేయర్ చేసిన కానించి అక్కడ ఇంతవరకు రాలేదు మంచిగా అయిపోయింది అమ్మాయి అని చెప్పి అమ్మాయి యాక్చువల్లీ చర్చికి రాదు కానీ ఈ రోజు ఆ రోజు ఈ రోజు ఆమె చర్చికి వచ్చింది కాబట్టి అక్కడ దేవుడి కార్యం చేసిండు అంటే ప్రార్థన దేవుడు వినడు దేవునికి మహిముఖార్జున కాక ప్రతి స్థలంలో ఆయన అద్భుతాలు చేసే గొప్ప దేవుడు కాబట్టి ఆ రీతి కానీ తర్వాత అక్షితాన్ని శిస్థ నుంచి మనం ప్రార్థన చేస్తున్నాం కదా కాబట్టి యాక్చువల్లీ అంశము ఫస్ట్ స్టార్టింగ్ మా దగ్గరికి వచ్చింది మేము అన్న చంద్రశేఖర్ మేము అప్పుడు అక్కడ ఒంగోలు ప్రాంతంలో ఉన్నాము ఆ రోజు ఫస్ట్ డే అన్న అన్నచేత ప్రార్థన చేయించినాము ఇంకా ఆ రోజు నుంచి కంటిన్యూస్ గా ప్రేయర్ నడుస్తుంది తర్వాత పరిశుద్ధరావుకి మా బాబు సైమాన్ చెప్పినట్టు ఉంది గ్రూప్ కాబట్టి ఇప్పుడు నేను తెలుసుకున్నా అడిగితే అమ్మ ఇప్పుడు బాగుంది అప్పుడు చాలా పర్లేదు మంచిగా ఉందని చెప్పాను ఆ సాక్ష్యం కూడా ఇప్పుడు విన్నాను నేను కాబట్టి మనం నిత్యము ప్రార్థన చేస్తూ సాక్ష్యాలు ఉంటాం వాళ్ళు కూడా మనం ఒకసారి మన ఫాలో అప్ చేయాలి చేసి అసలు ఏంటి పరిస్థితులను అనుకున్నప్పుడు తర్వాత వాళ్ళు కొంత ప్రోత్సహించడం జరుగుద్ది అనమాట ప్రార్థన ద్వారా దేవుడు విజయం ఇచ్చింది కాబట్టి అట్ట వాళ్ళకి సువార్థ చెప్పే అవకాశం ఉంటుంది అనమాట కాబట్టి మనం ఆ రిక్వెస్ట్ కూడా మనం ఒకసారి మనతో మాట్లాడాలి మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పే సాక్ష్యాన్ని బట్టి మనం చెప్తుంటే దాని ద్వారా వాళ్ళకు సువార్థ మనం చెప్పచ్చు మనం చేసే వాళ్ళంతా అన్ని కుటుంబాలే కాబట్టి వారి జీవితంలో దేవుడు కార్యాలు చేసింది కాబట్టి దానికి ఆధారం చేసుకొని మనం సువార్థ చెప్పొచ్చునట్టు కాబట్టి దేవుడు ఈ చిన్న సాక్షి జీవించిన కాక థ్యాంక్ యూ నా తేదా అన్నా ప్రెసిడెడ్ అన్నా థ్యాంక్ యూ అన్నా అందరికి వందనాలు మరి ఎవరన్నా చెప్పిందంటే చెప్పండి సిస్టర్స్ బ్రదర్స్ సాక్ష్యం కాదు కానీ ఒక చిన్న వాక్యం పంచుకోవాలని ఆశపడుతున్నా బ్రదర్ కీర్తన గ్రంథంలో నుంచి ఒక వాక్యం సరే మనదంతా ప్రవచనాత్మకమైన పరిచర్యని మీకు అందరికీ తెలుసు మనం ఏ వాక్యం చేసినా ఇది ఏ రీతిగా మన జీవితంలో నెరవేరబోతుంది ఎప్పుడు నెరవేరబోతుంది మనం ఎప్పుడు గమనిస్తా ఉంటాం ఇది ఇది ఒక తపన అన్నట్టు ఒక వేదన అన్నట్టు అయితే ఈరోజు సాయంత్రం నేను నా పర్సనల్ బైబుల్ స్టడీ ఎప్పుడన్నా సాయంత్రం పూట నేను కూర్చుంటా సెవె ఫైవ్ థర్టీ సిక్స్ మధ్యలో త్వరగా వస్తే ఆఫీస్ నుంచి ఇంకా టైం తీసుకుంటాను సో టెరేస్ మీత్కి పోయి నేను చదువుతా ఉన్నాను అయితే నాకు ఒక వాక్యము సడన్లీ జ్ఞాపకంకి ఏంటంటే ఎలిషా ఏలియా ప్రవచనము ఎలిషా కాలంలో నెరవేరడం ఏలియా ఆ గురించి ప్రవచించిండు అది ఎలిషా కాలంలో నెరవేరడం అయితే ఏ రీతిగా నెరవేరుతుంది దేవుడు ఎందుకు ఆహాబు తన కుటుంబాన్ని తన వంశంలో ఒక్కొక్క మగ పిల్ల కూడా ఉండకుండా నిర్మూలించబడతాడని శాపం పెట్టిండు అది ఎవరు నెరవేరుస్తారు అంటే యహూ కాలంలో నెరవేరినట్టు మనం చూస్తాం అంటే యహు ద్వారా నెరవేరినట్టు మనం చూస్తాం అన్నట్టు అనేవాడు క్లీనింగ్ అన్నట్టు మొత్తము పాపం అంతా క్లీన్ చేస్తారన్నట్టు ఈ రోజు మనము అమెరికాలో చూస్తున్న ప్రకారంగా ట్రంప్ ఉపమాన రీతిగా యహుకి సాదృశ్యం ఒకవేళ మనకి ఈ యొక్క ఆత్మీయ సత్యం అర్థమైతే పాత నిబంధన కాలంలో జరిగిన ఆ యొక్క కార్యాలన్నీ మన కాలంలో జరుగుతున్నాయి కానీ ఏంటంటే దురదృష్టము క్రైస్తవ జీవితంలో దాన్ని ఎవరు చూడలేని స్థితిలో ఉన్నారు ఎందుకంటే ఆల్రెడీ గతించిపోయాయి అన్నాడు కానీ పౌలు మొదటి కొరిత పత్రికలో పదో అధ్యయనం ముఖ్యంగా మనం చూపిస్తాడు ఏంటంటే ఇస్రాల్ వారికి దృష్టాంతములుగా జరిగిన ఇవన్నీ యుగాంత బుద్ధి కలగడం కొరకు మీ కొరకు రాయబడ్డాయి అంటాడు అంటే అవి ఏం జరిగినాయో అంటే వాళ్ళ కాలంలో ఏం జరిగినాయో మన కాలంలో అవన్నీ తిరిగి వాపసు వస్తాయి అంటాడు కూడా దేవుడు అదే మనకు చూపిస్తాడు ఇంతకు ముందున్నవే వాటిని తిరిగి రప్పిస్తున్న రప్పిస్తున్నాడు అంటాడు దేవుడు ఇప్పటికేం కొత్తవి లేవు మీ కొత్తవి అనిపించచ్చు కానీ ఇవి మొదట్లో ఉన్నవే అంటాడు కాబట్టి ఆ రోజులలో ఏమున్నాయో వాటన్నిటినీ తిరిగి రప్పిస్తాడు ఎందుకంటే విశల్పదలకి ఒక ఎత్తు అనిలకి ఇంకొక ఎత్తు అన్ని అంటే జంటైల్ క్రైస్ట్ అని జంటైల్ చర్చ్ అంటాం కదా మనం అన్యుల సంఘం అంటాం కదా మనల్ని కాబట్టి ఇస్ ఇస్రాయేల్ శారీరకమైన ఇస్రాయేల్ అనేది ఒక సంఘము వాళ్ళకి ఎటువంటి అనుభవాలు జరిగినాయో మీకు కూడా అటువంటి అనుభవాలు జరుగుతాయి అంటాడు అందుకే మనం చూస్తాం ఐగుప్తులు జరిగిన ఆ తెగుళ్ళు మాకు తెలుసు ఎన్ని తెగుళ్ళో కదా ఆ తెగుళ్ళన్నీ ప్రకటన గ్రంథలు మనకు కనిపిస్తాయి ఇవన్నీ రిపీట్ అవుతా ఉంటాయి కాబట్టి యహూ అయితే ఆ యొక్క దేశంలో మొత్తం అపవిత్రతను క్లీన్ చేసిండో ఈ రోజు మనకి ట్రంప్ కూడా అదే అనిపిస్తుండడు కానీ ఫస్ట్ అటెంప్ట్ లో అతను చేయనికుండా దుష్ట శక్తులు ఎంతగానో అడ్డగించినాయి ఈసారి మటుకు కఠినంగా ఎందుకంటే ఈసారి క్రైస్తవులు అతన్ని సపోర్ట్ చేశారు ఫస్ట్ సెకండ్ ఎలక్షన్స్ లో సపోర్ట్ చేయలే కానీ సెకండ్ ఎలక్షన్ లో సపోర్ట్ చేసింటే ఈరోజు ఆర్థిక స్థితి ఇట్లా ఉండకపోవచ్చు ఉండకపోయేది ఇటువంటి ఇటువంటి యుద్ధాలు యుద్ధ సమాచారాలు ఇట్లాంటి పరిస్థితులు ఉండకపోయాడు అన్నట్టు కానీ ఆ రోజు దుష్ట శక్తులు బాగా పనిచేసినాయి అంటే మీకు అందరూ తెలిసిన విషయం ఏంటంటే ఇవి కళ్ళకి కనిపించే ఈ యొక్క ప్రపంచము దీని వెనకల ఆత్మీయ ప్రపంచం ఒకటి ఉందని బైబుల్ హైబుల్ మనం చూస్తాం విశ్వాసం ద్వారా దేవుడు వీటన్నిటిని సృష్టించండి అయితే ప్రపంచంలో సృష్టించండి వాక్యం అయితే ఇదేమో నీడ నిజ స్వరూపమేమో పరలోకంలో ఉంటది అంటే కొంచెం కష్టమే దీన్ని సరిగా అర్థం చేసుకోవడం ఇండియా ఇక్కడ కండ్లకి కనిపించేది కానీ నిజమైన ఇండియా ఆత్మీయ స్థితిలో అక్కడ ఉంది దాన్ని దుష్ట శక్తులకు హైజాక్ చేసుకుంటే ఇక్కడ కూడా అట్లనే ఉంటుంది పరిస్థితి అందుకే నేను పొద్దున్నేసి ప్రతిరోజు ఈ యొక్క ఇండస్ ప్రధాని ఇండస్ ప్రధాని కదా అంటే ప్రధాని మంత్రి కాదు ఎఫ్ఎస్ రాసిన పత్రిక ఆరోగ్యంలో ఉన్నట్లు ప్రధాని అంటే అదొక దుష్ట ఆత్మ దాన్ని ఒక దేశానికి లీడర్ అన్నట్టు అది అట్లా ప్రతి దేశానికి ఒక లీడర్ ఉంటాడు దుష్ట ఆత్మలు అవన్నీ అక్కడ హైజాక్ చేసి పెట్టినాయి మన దేశాలను అట్లనే అమెరికా దేశమే కానీ ప్రతి దేశాలను హైజాక్ చేసుకుంటాయి అన్నట్టు అవి వాటి నుండి విమోచించుకోవాలంటే నీ ప్రార్థనా శక్తి అవసరం అన్నట్టు అందుకే ప్రతిరోజు మినిమం వన్ అవర్ ప్రేయర్లో ఉండమని చెప్తాం ఎందుకంటే వన్ అవర్ లో ప్రేయర్ ఉండగలిగితేనే కానీ నువ్వు ఆత్మీయంగా ఎదగలేవు పైకి తర్వాత ప్రేయర్లు ఉన్న వాళ్ళకందరికీ శ్రమలు ఉంటాయి శ్రమలు ఎందుకు గెలిపిస్తాడు దేవుడంటే మనం అది వ్యూహాను వార్తలా చూస్తాము మన ప్రభు ఉపాసం ప్రార్ ఉపాసం ఉండినా ముగించినాక అపవాది చేత శోధించబడటకు అరణ్యంలోనికి కొనిపోబడిను అంటే నువ్వు ఎప్పుడైతే ఉపాసం ఉంటావో హండ్రెడ్ పర్సెంట్ వస్తాడు ఉపాసం తర్వాత ఎందుకంటే వానికి తెలుసు ఈయన ఉపాస ప్రార్థన నుంచి ఇతన్ని బయటికి లాక్కొని రావాలా తర్వాత ఇతన్ని తారుమారు చేయాలా ఇతనికి అల్లు అలర్జడి కల్పించాలా భయం కల్పించాలా కన్ఫ్యూజన్ కల్పించాలా అప్పుడు వీడు తన తాత్పర్యం మర్చిపోతాడు అంటే ప్రార్థనాంశం మర్చిపోతాడు కానీ ఎప్పుడైతే నువ్వు పట్టుదలతో ఉపాస ప్రార్థన చేస్తావో నీకు నిన్ను నీ దగ్గరికి వాడస్తాడు నేను శోధించడానికి ఎప్పుడైతే నువ్వు వాని మీద జయం పొందుతావో ఆత్మీయ నీకు నెక్స్ట్ లెవెల్ ర్యాంక్ ఇస్తాడు దేవుడు అంటే ఈ లోకంలో ఎట్లయితే ఒక క్లాస్ నుంచి ఒక క్లాస్కి ప్రమోషన్స్ ఎగ్జామ్స్ రాసినాక అట్లనే శ్రమలు కూడా ఎగ్జామ్స్ లాంటివే మనకి అప్పుడు ఏమవుద్దంటే ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి ఆత్మీయంగా నువ్వు ఎదిగే కొద్దీ దినము నీ ఆత్మీయ స్థితి ఏ రీతిగా ఉంటుందంటే ఒక ప్రధాని దూత లేక చీకటి శక్తులు ఎంత పవర్ఫుల్గా ఉన్నాయో వాటికి లెవెల్ గా వాటి మీదుగా దాటి వెళ్ళిపేటట్లు చేస్తారు దేవుడు ఎప్పుడైతే వాటి మీద ఉంటావో అవి నీ మాట వింటాయి ఎప్పుడైతే వాటికి లెవెల్గా ఉంటావో నువ్వు అట్లను వస్తుంది కానీ నీ పోరాటం ఈరోజు నిన్ను ఇంకొక లెవెల్కి తీసుకొని పోవాలా ఆత్మీయ స్థితిలో అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అప్రాధానాలు నీ దగ్గరకు వచ్చినాయి నిన్ను నిన్ను ముట్టలేవు వాళ్ళ సడన్లీ నీ దగ్గరకు వచ్చినా ఒక్కసారి నీళ్ళ నుంచి లావా పొంగినట్లు అగ్ని పొంగుతుంది భయపడి పరిగెత్తిపోతాడు అన్నట్టు అంతగా అగ్ని ఉండాల నీలో అగ్ని కేవలం వాక్యం దానము ఆరాధన ప్రార్థన ద్వారానే ఉంటుంది అగ్ని లేకుంటే వాక్యం మీద నిర్లక్ష్యత ప్రార్థన మీద నిర్లక్ష్యత ఉన్నదంటే అగ్ని ఆరిపోతుంటుంది రోజుకి రోజుకి ఒక్కసారి అగ్ని సంపూర్ణంగా ఆరిపోయిందనుకో దాన్ని వెలిగించడం అసాధ్యం అంటాడు ఎబుల్ రాసిన పత్రికల పౌలు కాబట్టి మన వెలుగు మనలో అగ్ని ఆరిపోకుండా ఉండాలంటే నూనె తరచుగా పోసుకుంటా ఉండాల అదే రీతిగా నూనె ఆరిపోకుండా ఉండాలంటే నూనె ఆవిరిగా ఆకుండా ఉండాలంటే అనేక పర్యాలు నేను మీకు చూపించిన బుద్ధి లేని కన్యకలు ఎందుకు నూనెను ఎందుకంటే ముసలమ్మ ముచ్చట్లు లోకాతీతమైన జీవితములు అపవిత్రతలో శారీరక వ్యామోహాలని తీర్చుకోవడంలో కోరికలు తీర్చుకోవడంలో ఆ నూనె అంతా ఆవిరింపజేసుకుంటారు అన్నట్టు బుద్ధి ఏం చేసినారు వాటికి దూరంగా ఉన్నారు ముసలమ ముచ్చట్లకి లోకాతీతమైన జీవితానికి ఆశ్చర్యానుసరమైన జీవితము కళ్ళకు రమ్యంగా ఉండే జీవితము రుచికరమైన జీవితము అంటే తిండి వారి కడిపే వారి దేవత వాక్యం చెప్తుంది కాబట్టి వాటన్నిటికీ దూరంగా ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కాబట్టి వీళ్ళ నూనెని వీళ్ళు కాపాడుకున్నారు అందుకే చివరికి వాళ్ళు వచ్చి మాకు కూడా ఇది మాకు మాకు మీకు సరిపోదు కొండి మీరు పోయి కొనుకొచ్చుకోండి కాబట్టి నూనె ఆరిపోకు నూనె ఆవిరి కాకుండా ఉండడం చూసుకోవాలా అగ్ని మొండితోనే ఉండడం చూసుకోవాలా అది ప్రతిరోజు జరగాల్సిన క్రియ అది ప్రతిరోజు కొనసాగిస్తేనే కానీ ఆత్మీయ స్థితులు నువ్వు ఎదగలేవు ఎందుకంటే విశేషమైన అద్భుతాలు మన సేవలు జరుగుతూ ఉంటాయి బెడ్డలు లేచి నడవడము హై ఫీవర్ తన క్షణాలు లేచి నడవడము మెడకాయలు వంకలు ఉన్న వారు గా అవడము ఇట్లాంటివి చూసినాం కేసెస్ ఎన్నో అడుగులల్లో అక్కడ మరీ కఠినమైన దురాత్మాలు ఉంటాయి ఎందుకు వింటున్నాయి మన మాట అంటే వాటికంటే ఒక లెవెల్ పెంచినట్టే కదా దేవుడు మన ఆత్మీయ జీవితంలో అదే ప్రార్థన లేకపోయింటే జరగకపోయింది కదా అందుకని ఈ యొక్క కీర్తన గ్రంథము ఇరవై అధ్యాయంలో చూసినప్పుడు మనకందరి తెలిసి చిన్నప్పటి నుంచి నేర్చుకున్న వాక్యం అది కంఠస్థం చేసింటాం కదా యోగవ నా కాపరి నాకు లేమి కలగదని అంటే నేను పాట కూడా పాడుతున్నాను ఆ పాటలోనే అవన్నీ జ్ఞాపనకి ఉంటాయి ఆ వచనాలు కదా అయితే అక్కడ ఏముంటుందంటే ఆ పాట ఆ నా ప్రాణంకు ఆయన సేద తీర్చున్నాడు తర్వాత గాఢంధకరకు లోయలు నేను సంచరించను ఏ అపాయం నాకు భయపడను అంటే వీళ్ళు గాడంధకార లోయలు పోతారు వీళ్ళకి అపాయాలు వస్తూ ఉంటాయి కానీ దేవుడు తోడా ఉండి నడిపిస్తా ఉంటాడు కాబట్టి శత్రువుల ఎదుట వారికి భోజనము సిద్ధపరచను కాబట్టి ఈ ప్రార్థన ఒక రీతిగా చూస్తే శ్రమలుగుండా పోతున్న వాడి జీవితం లాగా ఉంటది అక్కడెక్కడ కూడా ఆనందము సంతోషంగా అనిపించదు కష్టాలలో కొట్టుకొని పోతున్న వాళ్ళ జీవితం ఉంటుంది కాబట్టి మనకి తెలుసు మన బ్యాక్గ్రౌండ్స్ మనం కేవీపీఎంల స్టడీస్ లో బైబుల్ స్టడీస్ లో శ్రమల గుండా పోయేదంతా గొప్ప జన కానీ శ్రమలని తప్పించుకున్న వాళ్ళు లక్ష మంది ఎందుకంటే ఈ ఇరవై మూడవ గొప్ప జన సాదృశ్యమైన వాక్యం అయితే మీరు మనకి ఇది ఫేవరెట్ వాక్యం ఏంటంటే ఇరవై అధ్యాయం ఇరవై అధ్యాయం దాని మీద రీసెంట్లీ నేను ఒక పాట కూడా రాసిన ఎందుకంటే భూమియు దాని సంపూర్ణత నిర్మాణాలు అధ్యాయం మొదటి వచ్చినాం భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యహోవావే అంటే భూమి మీద ఉన్న వాళ్ళందరూ దాని తర్వాత ఆయన సముద్రంల మీద దానికి పునాది వేసను ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచను అయితే మూడవ వచనంకి వచ్చేటప్పటికీ మొత్తం వాక్యము డిఫరెంట్ డైమెన్షన్లకు వెళ్ళిపోతుంది అన్నట్టు ఏహో ఓ పర్వతంనకు ఎక్కదగిన వాడెవడు ఆయన పరిశుధ స్థలంలో నిల్వదగిన వాడెవడు అనేది ఇదొక ప్రశ్న అయితే నేను ఆ పాట రాసినప్పుడు నేను ఎక్కేదను నేను ఎక్కి వెళ్ళేదను నేను ఎక్కిపోయేదను నేను ఎక్కిపోయేదని అనేసి నేను చివరికి పాటని ముగించిన ఎందుకంటే ఎవరు వెళ్తారంటే నేను వెళ్తాను నేను తీర్మానించుకున్నాను అయితే ఎవరు వెళ్ళగలరు అనేది మనము చూడాలా ఇదొకటే గొప్ప జన మందికి సాదృశ్యం అది ఎన్నిసార్లు నేను మీకు చూపించిన ప్రకటన గంధం ఏడవ అధ్యాయంలో ప్రకటన గంధం పద్నాలుగో అధ్యాయంలో ప్రకటన గంధం పన్నెండవ అధ్యాయంలో లక్ష నలభై నాలుగు వేల మందికి అది అది ఏంటంటే వీరి నోట్లో ఏ అబద్ధం లేదు వీరి నుదుటి మీద ఏ నింద లేదు ఈ రెండు కనరాలు ఈ రెండు క్వాలిటీస్ గుణగణాలు ఉంటేనే కానీ నువ్వు లక్ష మంది గుంపులు ఉండలేవు ఇది చిన్న స్పెషల్ గుంపు దేవుడు ఏర్పరచుకుంటూ వీరి చుట్టూ అగ్ని కంచ ఉంటుంది ఎప్పుడు దేవరాత్రంలో తర్వాత వీరికి రెక్కలు ఇచ్చిండు వీరిని ఎగిరిపోలాగిన దుష్టునికి దొరకనేకుండా వాడు వీరిని చంపడానికి ప్రయత్నించినా వీరికి దొరకడన్నట్టు వాడికి దొరకడన్నట్టు వీళ్ళు వీళ్ళకి రెక్కలు ఉంటాయి వీళ్ళు అమాంతంగా ఎగిరిపోతూ ఉంటారు కానీ ఎప్పుడు చిక్కబడితే గొప్ప జన సమూహమే ఈరోజు మనం చూస్తూ ఉంటాము ప్రపంచాత్మకంగా క్రైస్తవులు ఎందుకు హింసింపబడుతూ ఉంటారంటే వీళ్ళు ఇరవై అధ్యాయాన్ని పాటించిన వాళ్ళు కానీ ఇరవై అధ్యాయాన్ని పాటించిన వాడు వాడు ఎక్కడుంటాడు చూడండి యహో ఓ పర్వతం అంటే సియోను పర్వతం నువ్వు సీను పర్వతం ఎక్కాలా కానీ చాలా మంది ఎక్కలేరు నేను చెప్పినా కదా మీకు ఎన్నిసార్లు ఆ మతపరమైన జీవితము మొత్తం అరవై శాతం గుంపు అది మూడుగా విభజింపబడింది అందుకే సిక్స్ అని నేను ఒకసారి మీకు నంబర్ కూడా చూపించిన మృగం యొక్క సంఖ్య అది మానవుని సంఖ్య కూడా చూపించిన నేను మీకు ఆ వాక్యంలో మొదటి సిక్స్ ఆ సాదృశ్యం రెండవ సిక్స్ ఆ తెళ్ళకి సాదృశ్యం అట్లనే అది మూడవ సిక్స్ లేదు అని కూడా చూపిస్తుంది ఎందుకంటే అది సిక్స్ కాదు సిక్స్ కామా సిక్స్టీ అని కూడా చూపించాను నేను వాక్యం మీకు ఇంగ్లీష్ బైబిల్ అట్లనే రాయబడింది తెలుగు బైబిల్ ఏమని రాయబడింది కూడా చూపిస్తున్నాను మీకు గతంలో కొన్ని ప్రాచీన పత్రికలలో ఆరు అని రాయబడింది అన్నాడు అంటే రెండు వేల సంవత్సరాల బైబిల్లో అది ఆరు అని రాయబడింది కానీ మన కాలం వచ్చేటప్పటికీ ఆరు వందల అరవై ఆరు అయిందని కూడా అక్కడే రాయబడింది ఫూట్ నోట్స్ లో కాబట్టి ఇప్పుడు ప్రపంచమంతట నమ్ముతున్న నంబరు ఆరు వందల అరవై ఆరు చూపి చూపించింది ప్రాచీన అంటే పూర్వకాలం అంటే పాత కాలంలో ఉన్న బైబుల్స్ లో ఆరు అని ఉంది కాబట్టి ఏది కరెక్ట్ దాన్ని ఎవరు జవాబు చెప్పలేదు ఇంతవరకు ఎక్కడ ఇంటర్నెట్ లో కూడా లేవాక్యాలు ఎవరు చెప్పలేదు కానీ ప్రభు మనకి ఎందుకు వెన్ గరించిందంటే ఆరు వందల 600 హండ్రెడ్ తర్వాత సిక్స్టీ సిక్స్ అని ఉంది అక్కడ ఇంగ్లీష్ లో సిక్స్ హండ్రెడ్ అండ్ కామా ఉంటది అక్కడ అంటే మొదటి సంఖ్య వేరే తక్కిన సంఖ్యలు వేరే కాబట్టి వాటి జేమ్స్ నంబర్ డిక్షనరీలో చూస్తే సిక్ మొదటి సిక్స్ అనేది సర్పాలకి సాదృశ్యము తక్కిన సిక్స్ లేళ్లకి సాదృశ్యం ఈ రెండు గుంపులు మూడో గుంపు గొప్ప జన సమూహం మీద పడతాయి మొదటిది మూడు రెండవది ముప్పై నాలుగవ గుంపు గొప్ప జనము సగం ఇటు సగం అటు ఉండేవాళ్ళు వీళ్ళంతా వాళ్ళు ముప్పై మూడు పాయింట్ అంటే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది క్రైస్తవులుంటే పాయింట్ ఒకరే లక్ష మంది ఇవన్నీ బహుదీర్ఘంగా మనం ధ్యానించినాం గతంలో మీకు అన్ని తెలుసు రికార్డింగ్స్ పాయింట్ వన్ అంత చిన్న గుంపు లక్ష మంది వీళ్ళే పరిశుద్ధ గుంపు వీళ్ళే పెళ్లి కుమార్తె ఎందుకంటే వీరి నోట్లో ఈ అబద్ధం లేదు వీరి వీరి మీద ఎటువంటి నింద లేదు వీరు అనింద్యులు అని రాయబడింది అక్కడ వాక్యం అయితే ఎందుకు అంటే ఆయన పర్వతము సియోను పర్వతం ఎక్కాలంటే ఎవరి కాదు మోస ఎక్కండి కదా పర్వతం హోరేబు పర్వతం మీద మెరుపులు ఉరుములు ధ్వనులు వినిపిస్తా ఉన్నాయి అక్కడ దేవుడు దిగొచ్చాడు పర్వతం అంతది శబ్దాలతో భయం వెనిపించింది మనుషులకి కానీ సియోను పర్వతం మీద దేవుడు తన అనాది ప్రణాళికలు సంకల్పాలను అన్నిటినీ అక్కడ మనకు అనుగ్రహిస్తుంటాడు ఎందుకంటే గొర్రపిల్ల అక్కడుంటది పాత నిబంధన కాలపు దేవుడు హోరేబు పర్వతం మీద మోసకి ధర్మశాస్త్రం ఇచ్చిండు కానీ సేవును పర్వతం మీద ఆయన కృపని మనకు అనుగ్రహించిండు అన్నట్టు అందుకే మనం అందరము సేవును పర్వతం ఎక్కడానికి ప్రయత్నించాలా ఎట్లా అంటే మీకు నేను చూపిస్తున్న ఆ పాటలో నేను రాసినప్పుడు ఏమంటే ఎవరు ఎక్కగలరంటే నీతి మంతులే ఎక్కగలరు పరిశుద్ధులే ఆయన సింహాసనం మందు నిల ఎదుట నిలుచుదరు పరిశుద్ధ హృదయం గలవారే ఇక్కడ ఉండేదరు కాబట్టి ఇక్కడ వాక్యం అదే చెప్తుంది యహో పర్వతం నాకు ఎక్కదగిన వాడేవాడు ఆయన పరిశుద్ధ స్థలంలో నివసిం నిల్వ దగిన వాడేవాడు ఇది రెండు పాయింట్స్ ఒక గొప్ప జన తప్ప ఎవరు నిలబడలేరు అక్కడ ఎక్కాలా అంటే ప్రయాసంతో కూడింది కదా జీవితము ప్రతిరోజు గంట ప్రార్థన చేయకపోతే ఎట్టి పరిస్థితులు ఎక్కలేరు మీరు అది నేనైతే ధీమాగా చెప్పగలరు అనుభవం ఎట్లా ఉంటుందో నేను చెప్తున్నాను ఒక్కసారి నువ్వు ఆ పరిశుధ పర్వతం ఎక్కినవనుకో అక్కడ ఏం జరుగుతుంది తెలుసా అక్కడ దాచబడ్డ ఆయక యొక్క దేవుని యొక్క ప్రణాళికలన్నీ నీకు అనుగ్రహించబడతా ఉంటాయి వాక్యాలు నువ్వు పొందుకోవాలా ఎటువంటి ఆ మర్మములతో కూడిన అన్ని విషయాలు అక్కడ ఎంతో కాలంగా పూర్వకాలం నుంచి దాచబడ్డాయి ఆయన నీకు వాటిని తీసుకొచ్చే అనేకులకు మంచి అనేకులని ఆత్మీయ జీవితంలో ప్రధానులుగా తయారు చేస్తావు నీ సేవ పరిచర్ అది కాబట్టి ఒక్కొక్కరిని ప్రధాన దూతల్లాగా తయారు చేయాలా మన పరిచర్ అది అట్లా తయారు కావాలంటే విధేయత చాలా అవసరము పరిశుద్ధత చాలా అవసరము తర్వాత అక్కడ ఏముందంటే నాలుగవ వచ్చినంలో వ్యర్థమైన దాని మనసు పెట్టకూ పాయింట్ చాలా పాయింట్ చాలా మంది క్రైస్తవులు పనికిరాని వాటి మీద టైం వేస్ట్ చేస్తూ ఉంటారు ఈ లోకంలో వ్యర్థమైందంటే కదా వ్యర్థమైన దాని మనసు పెట్టకూ రెండవది కపటముగా ప్రమాణము చేయకయు కపటం అంటే వేస్తారణ కదా బయటికి ఒకటి లోపల ఒకటి ఇది ఉండద్దు మన జీవితాలలో కాబట్టి నేను చాలా ట్రై చేస్తుంటాను ఎవరన్నా ప్రశ్నలు ఎవరైనా అడుగుతుంటే మాటలు అబద్ధం చెప్పలేను నేను కొన్ని విషయాలలో కొన్ని సత్యాలు కూడా చెప్పలేను మౌనంగా ఉంటాను ఎట్లా చెప్పాలో డైరెక్ట్ చెప్పలేము కొన్ని విషయాలు ఆఫీసులలో కాబట్టి కొన్ని కాన్వెన్షియల్గా పెట్టాల్సి వస్తుంది అంతే నీ నీ కుటుంబ జీవితంలో కూడా అంతే కపటంగా ఉండడానికి వీలు లేదు కూడా ముఖ్యంగా పరిచర్యలు ఎందుకంటే ఇవి వాడి గుణగణాలు సైత్యాన్ని గుణగణాలు అటువంటి గుణగణాలు ఉండేవాడి ఎట్టి పరిస్థితుల్లో ఆ యొక్క సియోన్ పర్వతం ఎక్కలేరంట అక్కడ ఎంత పవర్ ఉంటదంటే ఎలక్ట్రిసిటీ అంటాం చూసినావు కరెంట్ షాక్ ఎట్లుంటది అట్లా ఉంటుంది ఆ షాక్ ఆ షాక్ మనం అడబోయి అడుగు మొత్తము హొరేబు పర్వతమే గజగజ మండుతా చెప్పింది వాక్యం ఆయన ప్రభుత్వొచ్చినప్పుడు తన అడుగులు అక్కడ అది గజగజ వణుకుతా వేడి దాన్ని ఎవరు టచ్ చేసినా చనిపోతారన్నాడు కానీ సేను పరత్ మీద అట్లా కాదు అక్కడ ఎలక్ట్రిసిటీ ఉంటది కరెంట్ ఉంటుంది అది అది ఆ కరెంట్ నువ్వు పొందుకొని వచ్చినావంటే నీ ప్రేయర్ నీ ప్రార్థన జీవితం ఎట్లాంటి తెలుసు ఎక్కడ అక్కడ మనుషులు పడిపోతుంటారు నువ్వు ముందే నిలబడ్డావంటే పడిపోతుంటారు నేను ఛాన్సాలు చూసినది మన పరిచర్యలో మీరు ఎంతమంది గమనించారో నాకు తెలియదు కానీ నేనైతే చాలా కేర్ఫుల్ గా గమనిస్తూ ఉంటాను అంటే నేనేదో గొప్పోడు మన మీద మన పరిచర్యలు మన మీద స్పెషల్ కానే కాదు అది ఒక తరానికి ఆయన ఇచ్చిండి మనకి ఇచ్చిండంటే నాకైతే తెలియదు మనకెందుకు ఇవన్నీ రిలీజ్ చేసినట్టే నాకు అసలేది లేదు దాన్ని అంతా సింపుల్ గా నాకు జవాబు కూడా ఇవ్వడానికి మనమంటే దేవుడు ప్రేమించుకుంటే స్పెషల్ అని ఎందుకు స్పెషల్ మనకంటే కష్టపడి ప్రార్థనలు ఉన్న వాళ్ళు ఉపాసలు ఎక్కువ దినాలు ఉపాసలు ప్రార్థించిన వాళ్ళు లేరా కాబట్టి వ్యర్థమైన దాన్ని ఎందుకు మనసు పెట్టకయో కపటముగా ప్రమాణము చేయకయో ఇప్పుడు చూడండి నిర్దోషమైన చేతులు ఇక్కడైతే నేను చాలా మంది ప్రాప్ అయిపోవడం చూస్తాను క్రైస్తవులు నీ చేతులలో నిర్దోష నిర్దోషంగా ఉండాలి నీ చేతులు అంటే ప్యూర్ హ్యా పరిశుద్ధమైన హస్తాలు నిర్దోషం దోషం ఉండదు నీ హస్తలలో అంటే వేటి నువ్వు ఆశించి తెచ్చుకుంటా ఉంటాం అనవసరంగా ఎవరిదో డబ్బు తెచ్చుకుంటాం అది నీ కష్టార్జితమే కాదు నువ్వు మధ్యవర్తి లాగోండి బ్రోకర్ లాగండి అట్లా కూడా తెచ్చుకుంటా ఉంటావు సరే కష్టపడి సంపాదించుకుంటే వేరేగా ఉంది కానీ మోసంతో తెచ్చుకున్న డబ్బులు ఉంటాయి చూసినావా అది నిన్ను ఎప్పుడు నిర్దోషిగా ఎంచదు ఎందుకంటే అది రక్తంతో కూడిన మనీ నేను ఎన్నిసార్లు మీకు చెప్పిన డబ్బు అనేది రక్తం ఒకటి రక్త అర్జితం అది కాబట్టి ఒకటి డబ్బు నువ్వు తిన్నావంటే వాడిని రక్తం దాగినట్లే నువ్వు అప్పుడు ఏమవుతుందంటే నీ ఆయుష తగ్గిపోతూ ఉంటుంది ఎవడదు అందుకే నేను ఈ సీక్రెట్ నేర్చుకున్న ఏంటంటే నేను ఇతరుల జీవితాలలో డబ్బు నాటుతా ఉంటాను చాలా మంది అని పిచ్చోడనుకుంటారు పైసలు ఎక్కువ ఉన్నాయనుకుంటారు కానీ నేను నేర్చుకున్న సీక్రెట్ ఏం తెలుసా ఇతరుల జీవితంలో నా డబ్బు నాటుతున్నానంటే నా జీవము వాడిలో పోతుంది అప్పుడు ఏమవుతుందంటే నాకు పై నుంచి మరీ అధికంగా జీవం అందుకే నేను చెప్తా ఉంటాను ఎన్నిసార్లు నా దగ్గరికి ఏ రోగం ఇంతవరకు రావట్లేదు ఎందుకు రావట్లేదు ఇదే సీక్రెట్ నేను నేర్చుకున్నా నా లైఫ్ లో ప్రతి ఒక్క జీవితంలో బీదలకు ఇచ్చివాడు ఎహోబోకపు అప్పించి లేదా వాక్యం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి మనం ఇవ్వాలి ఎందుకంటే దశమ భాగంలో గురించి ఎన్నిసార్లు నేను చూపించినా నాకు ఈ మధ్య ఇంకొకటి దేవుడు బయలుపరిచండు దశ భాగం డబ్బుకి సంబంధించింది కానీ కాదండి భాగం ఆహారానికి సంబంధించి చూపించండి వాక్యం మాలాకి గ్రంథంలో తర్వాత కొంత సంవత్సరాల క్రితం నేను చూపించశమ భాగం దేనికి సంబంధించింది అది దశమ భాగము నాలుగుగా విభజించాలని చెప్పిండు దేవుడు అది ఎవ్వరు పాటించారు ఎక్కడ నేను వినలే దశమ భాగాలకు సంబంధించిన వాక్యాలు నేను చాలా విన్నాను గొప్ప గొప్ప దైవజనుల నుంచి విన్నాను బిల్లీ గ్రహం చెప్తుంటే ఒక రోజు నేను విన్నా వాక్యం తర్వాత క్యాథరిన్ కుల్మన్ గొప్ప దైవజనరాలు ఆమె నోట్ల నుంచి కూడా విన్నా ఎంతో గొప్ప గొప్ప దైవజనుల వాక్యాలు నేను విన్నాను ఆడియోస్ విన్నాను వీడియోస్ చూసినాను వాళ్ళ పుస్తకాలు కూడా చదివిన నేను కానీ ఎవరు చెప్పలేదు ఆ విషయం కానీ బైబిల్లో ఉంది అది అంటే వాళ్ళ పుస్తకాలే చదువుతాను అనుకుంటున్నారా నేను బైబిల్డు చదువుతా బైబిల్లో మటుకు బహుతేటగా ఉంది ఏంది దాన్ని నాలుగు నాలుగు భాగాలు చేసి ఒక భాగము యాజకునికి ఒక భాగము విధరాలకి ఒక భాగము అనాథలకి చివరి భాగము పరదేశులకి అని క్లియర్ గా కానీ నా తెలుసాడికి ఈ రోజు వరకు కూడా ఏ క్రైస్తవుడు దాన్ని పాటించాడు ఏ పాస్తరుడు దాన్ని పాటిస్తలేడు అందుకు వాళ్ళు పాపం చేస్తున్నారు ఫస్ట్ పాయింట్ దశమభాగం తీసుకోవడమే పాపం ఎందుకంటే అది లేవీలకు ఇవ్వబడింది అది మనకు అది ఇవ్వబడింది అంటే అపస్ల కార్యంలో దశమభాగం చెప్పలేదు వాళ్ళు వాళ్ళు ఏం చేశారు నీళ్ళ మీద భారం మోపద్దు అది ఇస్రాల్ పల్లెకి భారం ఎందుకంటే వాళ్ళు ధర్మశాస్త్రం క్రింద ఉన్నారు కాబట్టి వాళ్ళకి అది పనిష్మెంట్ లాగా ఒక రీతికి చెప్పాలంటే ఇంకో రీతికి చెప్పాలంటే యాజకులకి మళ్ళీ ఆహారం కావాలి కదా వాడి జీవనోపాధికి కావాలి కాబట్టి యాజకులు గారు అక్కడ కానీ అసలైన సత్యం ఏంది మళ్ళాకి గ్రంథంకి వస్తే తెలియదు మనకి మీరు అనాథల పట్ల కనికరం చూపించలేదు విధుల పట్ల ఆదరణ చూపించలేదు ఆయన చెప్తున్నాడంటే వీళ్ళు సరిగా దశమ భాగాన్ని అమలు పరచుకోలేదు వాళ్ళ జీవితంలో ఎందుకు వాళ్ళు వ్యర్థులు అంటాడు మీరు దొంగిలించింటు అంటాడు మీరు దొంగలు అంటాడు అంత డైరెక్ట్ గా మాట్లాడతాడు దేవుడు అలాగే ఈ కాబట్టి నీవు నీ చేతులు చాలా నిర్దోషం కూడా అని నేను ఈ విషయంలో ఎందుకంటే ప్రతి ప్రతి గుణగణాలు ఈ ఆయన పరిశుద్ధ పరతమైన నువ్వు అడుగు పెట్టాలంటే నీకు కొన్ని ముఖ్యమైన గుణగణాలు అవసరం అక్కడ నిలబడాలా ఆయన ఆయన పరిశుద్ధ స్థలంలో నిలబడాలంటే ఆ ఎప్పుడు చాలా మంది ఏమంటారు తెలుసా బ్రదర్ ఇది కాలం ముగించినాక బ్రదర్ అంటారు ఎక్కడుంది చూపి ఎక్కడుంది చూపి అక్కడ ఎక్కడ ఎక్కాలంటే శరీరం ఉంటుందా ఆత్మకి ఎక్కడానికి ఏమంత కష్టం కాదు కదా శరీరంలో ఉన్నవాడే ఎక్కగలడు నిలబడేవాడు పరిశుద్ధ స్థలంలో కాళ్ళు ఉంటే నాకు కాబట్టి ఇక్కడ కొన్ని క్యారెక్టరిస్టిక్స్ గుణగణాలు ఇచ్చింది దేవుడు ఏంటంటే పాయింట్ వ్యర్థమైన వాటి మనసు పెట్టుకోవద్దు గమనించాలా ఎవరితో మాట్లాడుతుంటే అరే ఇది వ్యర్థం మెల్లిగా జారుకోవాలా టైం వేస్ట్ చేయదు వాటి మీద టైం అనేది బహు విలువగలది జీవితంలో ఎప్పటికీ నువ్వు తిరిగి తెప్పి టైంని అందుకే కనీసం పదిహేడు గంటలు ఎవడే నేను పనిచేస్తా ఈ రోజుకి ఆఫీస్ పనే కాదు సేవనే కాదు ఇంకెన్నెన్నో పనులు చేస్తూ ఉంటాను రకరకాల పనులు చేస్తూ ఉంటాను టెక్నాలజీస్ కొత్త కొత్త టెక్నాలజీస్ అన్ని నేర్చుకుంటున్నా నేను అవసరమే లేదు నాకు కానీ ఆయన నేర్చుకుంటున్నా ఎందుకు లైఫ్ ఒకటే ఆపర్చునిటీ మనకి ఎంతో వేస్ట్ చేసినాం టైం నేను అది ఎన్నిసార్లు రుజువు పరిచినో ప్రతిరోజు ఎనిమిది గంటలు వేస్ట్ చేసుకుంటారు మనుషులు నేను చూపించిన ఎన్నిసార్లు పాస్టర్స్ కాన్ఫరెన్స్ మాట్లాడితే పాస్టర్సే పరిశీలన ఎన్ని సార్లు పాస్ట్ డైరెక్ట్ అడిగినా మీరు ఎనిమిది గంటలు సేవాని తిరుగుతూ ఉంటారు ఎనిమిది గంటలు పండుకుంటారు తింటారు తాగుతారు తక్కిన ఎనిమిది గంటలు ఏం చేసినారు పాస్టర్ అంటే ఎవరు నోరు తెరవలే ఎన్ని ప్రాంతాలలోనో నేను చెప్పాలన్నా అన్నా ఏం చేసినా నేను చెప్పాలన్నా నేనైతే చూడలేదు మిమ్మల్ని కానీ నేను చెప్పగలను ఏం చేసిండ్రు మీరు చాలా డిస్టర్బ్ అయిపోయినరు సైతానికి ఇచ్చేసారు మీరన్నా ఎందుకంటే వాడు సమయాన్ని దొంగలించేవాడు ఉంది వాక్యము ఎట్లా దొంగలించి వాడు నీ సమయాన్ని ఆ ఎనిమిది గంటలలో కనీసము గంటలు తీసేసినా అటు తిరిగినా తిన్నా త్రాగిన ఆరు గంటలు నీకు ఫ్రీ టైం ఉంది ఆ ఆరు గంటలు ఏం చేసినా తెలుసా రోజు లెక్క చెప్పున కొన్ని సంవత్సరాలు నువ్వు సైతానికి ఇచ్చేసినావు వాడు నిన్ను మోసగించి నీ దగ్గరికి లాక్ వేసుకొని వాడు పవర్ఫుల్ గా తయారయ్యిండు ఆత్మీయ ప్రపంచంలో నువ్వు పవర్లెస్ గా తయారైపోయినావు అదే సిక్స్ అవర్స్ నువ్వు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టేసి ఆ కప్పటము డబ్బులు డబ్బులు సంపాదించుకుంటేది కపటం కదా మోసం చేసి డబ్బులు సంపాదించుకోవడం అంత నీ చేతులలో దోషం ఉంది ఎందుకు పరివర్తన విడదీస్తేవి ఆలుగొట్లాడుకుంటే ఆ వ్రాతపూర్వకంగా వాళ్ళకి విడదీస్తేవి నువ్వే పెండ్లి చేస్తేవి నువ్వే విడదీస్తేవి ఏమైనా బాగుందా నువ్వు ఎప్పుడు నిర్దోషంగా ఉంటావు చెప్ప నీ చేతిలో ఎక్కడ నిర్దోషంగా లేదు శుద్ధమైన హృదయంను కలిగిన వాడే అక్కడ నివసించగలడు అక్కడ ఎక్కగలడు కాబట్టి ఈ ఇరవై అధ్యాయాన్ని ఏదో ఒక రోజు నేను డీటెయిల్ గా మీకు చూపిస్తాను ఎట్లా నువ్వు ఆ పరుషుధ పర్వతం ఎక్కాలా ఈ రోజు నుంచి నీకు ఛాలెంజ్ నేను మీకు ఇస్తున్న సవాల్ ఏవిపిఎం గ్రూప్ మెంబర్స్ ఆ సియోన్ పర్వతం ఎక్కగలరా ఈ కాలంలో ఈ వన్ మంత్ టూ మంత్స్ కాలంలో నేను చెప్తున్నా టైం ని చేసిన మీకు ఇక్కడ పోయి ఆ యొక్క వెలుగు ఆ యొక్క ఎలక్ట్రిసిటీ ఆ యొక్క వేడి అగ్నిలో అడుగుబెట్టి నువ్వు మళ్ళా సామాన్యంగా తిరిగి రాగలవా నీ పరిచర్లో రోగులు అట్లనే ఉండిపోతారా నీ పరిచరలో ఎవరు రక్షకుండా అట్లా రక్షణ పొందకుండా అట్లనే ఉండిపోతారా ఎక్కడ వేసిన అన్నట్టు అక్కడే ఉండిపోతారా దుష్ట శక్తులని నువ్వు గద్దించాలా వాటి మీద నువ్వు విజయం పొందాలా వాటి నుంచి మనుషులకి విడద కల్పించాలా అంటే నువ్వు మటుకు ఖచ్చితంగా ఈ ఫలతం ఎక్కాల్సిందే ఇది కేవలం లక్షా నలభై నాలుగు వేల మందికి సంబంధించిన బోధ ఇది గొప్ప జనానికి సంబంధించిన కాదు ఇది నువ్వు బయట చెప్పినా వాడు వినలేడు వాళ్ళకి అర్థం కాదా చేడు చే ఎక్కడ చూసినా సేవకులు ఈ వాక్యంలో తప్పిపోయినారు అందుకే వాళ్ళు ఆటోమేటిక్ మొదటి రెండు గుంపులలో పడిపోతారు మనకి ఆ మొదటి మూడు గుంపులతో సహవాసమే లేదు ఎందుకంటే మనం ఎప్పుడు గోడపిల్లి ఎక్కడ పోతే అక్కడ ఉంటారు అంటే బయట ఉంటాం మనం లోపల ఉంటాం అందుకే అడుగులలో ఊర్లలో తిరుగుతూ ఉంటాం ఎందుకంటే అక్కడ ఉన్నాడు ఏసు ప్రభు వాళ్ళు కూడా నా బిడ్డలే అంటున్నాడు వాళ్ళు వాళ్ళ కోవర్స్ వారు చెప్తారు కాబట్టి నేర్చుకోవాలా తపన చూడండి వ్యర్థమైన వాటి టైం పెట్టకండి వేస్ట్ చేయకండి మొబైల్స్ రుద్దకండి బాగా రుద్ది వృద్ధి కొత్త మొబైల్స్ వస్తూ దాని నుంచి ఎవరికి తృప్తి ఉండదు ఎంతమంది అడిగినాడు తృప్తి ఉందా నీకు ఇంతసేపు పని చేసినందుకు దాని మీద అంటే లేదు అంట ఎవ్వడం తృప్తి ఉండదు అది ఏదైనా ప్రభు మహిమ కొరకు వాడకపోతే సైతానికి ఇచ్చినట్లే కాబట్టి అటువంటి కృపలో ప్రభుని నడిపించాలా ఇక మీదట నేను ముప్పై ఇరవై మూడవ అధ్యాయం నుంచి బయలుదేరి ఇరవై నాలుగవ అధ్యాయంలో నివసించడానికి నేను గొప్ప దేవుడు మన పక్షంగా ఉన్నాడు పరిశుధుడు తండ్రి మీకు వందనాలనైనా ఈ వాక్యాన్ని బట్టి మీకే ఘనత మహిమ చెల్లించుకొని చిన్నాం మేమందరము మీ యొక్క పరిశుద్ధ పర్వతం ఎక్కాలా ప్రభు మీ పరిశుద్ధ స్థలంలో నిలబడాలా ప్రభు అంతకంటే గొప్ప భాగ్యం మా జీవితంలో ఇంకా ఏది కూడా లేదు ప్రభు ఇక్కడ ఏమి సంపాదించుకున్నా అన్ని వ్యర్థమైనతం ఎక్కాలన్న తపన ఆశ మాలో అధికం చేయమని ఏసు తండ్రి మన ప్రభు అయిన ఏసు క్రీస్తు కృప సమాధానము నడిపింపు మనకు అందరికీ ప్రదర్శిస్తున్న కుటుంబకులందరికీ ఇంకా ఎవరైతే ఈ ఆరాధనలో పాల్గొనలేదా కుటుంబీకులందరికీ రేపు సర్జరీ జరుగుతున్నాం మన చిన్న బాబుకి అందరికీ కుటుంబకులందరికీ సదాకాలం తోడేండు కాక ఆ మెయిన్ ప్రెజలాడు ప్రదర్శిస్తారు సందర్భ ప్రెజల స్ ఇస్తారు అందరూ